ఈ దిన మమ్మల్ని గొప్ప రక్షించారు మీరు మీ యొక్క పరిస్థితుల పాపం నుండి ఆ భాగ్యాన్ని దయచేసినప్పుడు రక్షణలో మమ్మల్ని పిలుచుకునేందుకు ఈ ఆడు అయినప్పుడు ఎంతో మంది మరి బాధితులు తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వం వారిని జ్ఞాపకం చేస్తున్నట్టు మా నాయనలో ఉన్నటువంటి నామహాతిగా ఉండగా మాటలు మేము విని మరి ఆ మాటలను అనుసరించే విధంగా నన్ను మా చంద్రశేఖరు ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థిస్తున్నాం ఆ యొక్క వాక్యాన్ని మా యొక్క ఉద్యోగంలో జీవించే పెద్దలందరినీ పిల్లలను పెద్దలను ప్రతి ఒక్కరి అలాగే ప్రతి బిడ్డ అనుకారం ఉద్యోగం వివాహం కోరం చూస్తూ ఉన్నారో అనుగ్రహానికి మీరే ఉంది అడిగి విడుద శ్రీ ద ఓయ్ ఆ రమ రక్షక దేవునినున మా లవ లవని నాగయ కోమేణ బడితో వతిరా వరా వైనకొండై కం వంతో జతి తంకు తాను వేదోలదు వరామ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ముఖ్యంగా సంఘ కాపరి గారైన రెవెన్పి జోన్ సుధరం గారికి చైర్మన్ గారు సుధాకర్ గారికి సెక్రటరీ ఎంపీ సుధాకర్ గారు తర్వాత ప్రొడ్యూసరావు గారు ప్రోగ్రాం కమిటీ సభ్యులకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు వందనాలు సంగానికి శుభము నా గురించి పరిచయం చేసుకోవాలని నాకు ఆసక్తి లేదు కానీ క్లుప్తంగా సెక్రటరీ గారు చెప్పారు కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి సెక్యులర్గా రకరకాల ప్రాంతాలలో జాబ్ చేసేవాడిని ముఖ్యంగా హాస్పిటల్స్లలో జాబ్ చేసేవాడిని దాని తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో ప్రొఫెసర్ దశకి ఎదిగి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డైరెక్టర్ పొజిషన్స్ అవన్నీ రుచి చూసిన వాణ్ణి కానీ దేవుడు నాకు ఒక భారాన్ని అనుగ్రహించి దాని గురించి నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా గురించి పరిచయం చేసుకోవడంలో నాకు వచ్చేది ఏం లేదు మీరు నేర్చుకునేది కూడా ఏం లేదు కానీ నాకు కలిగిన ఈ భారం ఏందనేది నేను మీకు వివీకరించి దాని తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం చిన్నప్పుడు సిఎస్ఐ ఎస్పీజి చర్చిలో పుట్టి పెరిగిన వాడు కడప ప్రాంతీయుడు హైదరాబాద్కి తీసుకుని వచ్చాక హెబ్రాన్ సంఘంలో నా యవన కాలం అంతా గడిచిపోయి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు అక్కడనే రక్షణ జీవితము దేవుని వాట్యంలో బలపడడం అనేటంత అక్కడ నాకు ఒక అంకులు ఉండేవాడు అతను నన్ను చిన్నప్పటి నుంచి దేవించేవాడు హెబ్రోన్కి తీసుకొని పోయేవాడు ఎందుకంటే అతను హెబ్రోన్ సంఘస్థుడు వెరీ రీసెంట్లీ తను చనిపోయాడు కానీ చాలా కాలం అతన్ని చూడలేకపోయాడు కానీ అతని మరణం నిన్నక చాలా బాధాకరం అనిపించింది హెబ్రోన్ సంఘం తర్వాత బ్యాప్టిస్ట్ సంఘంలో కూడా నేను కొంతకాలం నారాయణగూడ బ్యాప్టిస్ట్ సెంటనరీ బ్యాప్టిస్ట్ మీకు తెలిసేది ఇంగ్లీష్ సర్వీస్లో కొంతకాలం ఉండేవాడిని అక్కడ కూడా స్పీకర్స్ని పరిచయం చేయడము అటువంటి సేవలు ఎవరన్నా ఫారినర్స్ వస్తే స్పీకర్స్ వారిని పరిచయం చేయడము అటువంటి సేవలు ఉండేవాడిని తర్వాత కొంతకాలానికి బ్రదరిన్ సంఘాలలో సేవ చేసేవాడిని డాక్టరీన్ పగుళ్ళు రకరకాల గ్రామాలలో తిరిగి సేవ చేసేవాడిని చివరిగా ఒక సంఘంతో ముడిపడి ఉంటే కష్టం సేవ జీవితం ఒక సంఘంతో మూడిపాడుంటే ఇంకొక సంఘస్థలు ఆహ్వానిస్తారో లేదో అన్న కాలంలో మనం కాబట్టి ఇండిపెండెంట్గా కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అని ఒక నాన్ డినామినేషనల్ సంఘాన్ని స్థాపించడం జరిగింది దీనికంటూ ఒక పర్టికులర్ చర్చ్ పర్టికులర్ స్థానము స్థలం అనేది లేదు ఇది కేవలము ప్రవచనాత్మకమైన సేవ కొరకే దేవను పిలిచి అన్న తీర్మానానికి మేము ఎందుకంటే కొరతీయ రాష్ట్ర పత్రికలలో పౌలు విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రేమ కలిగినటువంటి ప్రయాసపడండి ఆత్మ ప్రత్యక్షత కొరకు ఆసక్తితో ఆపేక్షించండి ఆత్మవరాలని ఆసక్తితో ఆపేక్షించండి మరీ విశేషముగా అని హెచ్చరిస్తున్నాడు మరి విశేషముగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమని చెప్తున్నాడు కొంత బాధకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘంలో ఈరోజు ప్రవచనాలని ధ్యానించడము బహు అరుదు ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయంలో ప్రభువచనతను మాట్లాడాడు ప్రభువు తాను సంకల్పించిన వాటిని తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఈ లోకంలో ఏదియూ చేయడు మనకి తెలియకుండా ఎన్నో జరిగిపోతుంది మన కాలంలో ఆర్థిక స్థితి దిగజారిపోవడం కుటుంబ జీవనాలు పతనం కావడం మతపరమైన జీవితాలు దేవుడికి సంతోషకరంగా ఉండలేని కాలం రాజకీయం ఏదీతిగా దిగజారిపోతుందని అందరి తెలిసిన విషయమే బిజినెస్ ప్రతి కమ్యూనిటీ ప్రతి ఫీల్డ్ కొలాక్స్ అయ్యే దశకి మనం సిద్ధపడుతున్న ఈరోజు ఎంతమంది వాటిని గ్రహించగలుగుతున్నారు దేవుడు నాకు వచనం తెప్పించాడు ప్రపంచమంతటా ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి ప్రవచనాలు అన్ని నెరవేరుతున్నాయి తన బిడ్డలు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకు కేవలం ఆదరణకరంగా జీవిస్తే చాలు దేవుడిని మందిరానికి వెళ్ళి కొంతసేపు ప్రార్థనలో కొంతసేపు ఆరాధనలో కడితే చాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగా జీవించవచ్చు ఇదేనా కాదా కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘస్థులను ముఖ్యంగా పాస్టర్స్ మరి పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం కంప్లీట్ రెండు స్టేట్స్లలో అటువంటి బాలని దేవుని మాకు వారికి హెచ్చరించడానికి వారికి ఇవన్నీ విషయాలు చూపించి వారిని బలపరచడానికి కొరకు వారి సంఘాలని ఫలపరచడానికి కొరకు దేవుడు మాకు ఇచ్చింది ఈ భావన నేను గ్రహిస్తున్నాను నాతో పాటు కొంతమంది హైదరాబాద్లో ఉంటున్న మంచి దైవజనులు దేవుని బిడలు సేవకులు ఉద్యోగాలు చేస్తున్నవారు వారికి కూడా అదే తలంపు కలిగి అదే భారం కలిగి నాతో పాటు ప్రాంతాలను దర్శించడానికి వస్తున్నారు ఈరోజు నాతో పాటు డాక్టర్ సంపత్ కుమార్ అని సంపత్ నిలబడాలని వైఎంసీఏ హైదరాబాద్ వైఎంసీఏ సెక్రటరీ అతను అతను నేను చెప్పాను రెండు వారాల క్రితం మార్కాపురంలో ఫలాని సంఘం గుడ్ ఫ్రైడే వచ్చి పిలిచారు వెళ్లాల్సి వస్తుంది వస్తావని అంటే మా పాపకి పరీక్షలు ఉన్నాయి నేను దానినేమో అన్నాడు తర్వాత సరే నేను నేను ఒక్కరిని చెప్పాను కానీ నెక్స్ట్ డే ఫోన్ చేసి మా పాప ఎగ్జామ్స్ ఆరేచ్ కాదు మండే నుంచిన్నాయి ట్యూస్డే నుంచి ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా వస్తాను సరే నాకు కూడా కొంత తోడు ముఖ్యంగా నాతో పాటు అలా వ్యక్తి దేవుని యొక్క ఆత్మ నడిపించి తెలుస్తుంది తర్వాత అతనితో పాటు కూడా కొన్ని నేను విషయాలు పంచుకోవచ్చు అతను కూడా మీతో పాటు కొన్ని విషయాలు పంచుకోవచ్చు దేవుడు ప్రతి ఒక్కరితోని మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు అని పాట పడుతుంటాడు కదా మాట్లాడేది బుడవుని మాట్లాడని రాయి మాట్లాడని రాయిట్టు కావు మాట్లాడేది బుడు ఆయన మాట్లాడే దేవుడు నాతోని మాట్లాడిన దేవుడు మీతోనే మాట్లాడాలా మాట్లాడతాడా చూడండి ఒకసారి యాకబు రాసిన పత్రికలో ఒక వాక్యం నేను చూపించినక ఈరోజు ఏర్పరచబడ్డ వాక్యం నీకు మనం తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం యాకబు రాసిన మొదటి పత్రిక కొంత కష్టతరంగా నేను సంభాషించిన మీతో మీరు ఎందుకంటే నాకున్న ఆ భారాన్ని దీన్ని చేసుకోవాలా అనేసి నేను ఏదో విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు ఆ విషయాలు ఆ మార్గాలు ని మీకు చూపించేసి వెళ్ళిపోవాలా మీరు కూడా ఆ రీతిగా తయారు కావడం నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చలే ఈస్టర్ అనే పండుగ మీరు ఎంతో కాలం వచ్చి మీ జీవితాలలో చేసుకుంటున్నారు ఆమె యావరేజ్గా ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మీరు చేసుకుంటున్నారు సరే ఎవరిని వస్తుందంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు ఎన్నో ఈస్టర్లు మన జీవితాలలో గడిచిపోతున్నాయి ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో గడిచిపోతున్నాయి ఎన్నో వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం కానీ అవి ఎందుకు మన జీవితానికి దేవుడు రప్పించడు అన్న విషయాన్ని సరే మీరు గమనించగలిగితే ఫార్టీ క్రిస్మస్ లేక ఫార్టీ ఈస్టర్ సెలబ్రేషన్స్ ఏమి మన జీవితాలలో అన్న సత్యం మీరు గ్రహించగలరు చూడండి యాగోవ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం నుంచి జాగ్రత్తగా వినండి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకునకుండా చూడండి వాక్య ప్రకారంలో ప్రవర్తించి వారు నయ్యుండు చూడండి రెండవ విషయం మొదటిది మీరు కేవలం వింటే సరిపోదు విని మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అని హెచ్చరిస్తుంది విధ చివరి అంచుకొచ్చేసిన మనం ప్రవచనాలు అన్ని నెరవేరుతున్న కాలం ఇది కానీ వాటిని గ్రహించలేస్తున్న దేవుని బిడలు మీకు ఉదాహరణగా నేను ఒక విషయం చూపిస్తా మెస్సయ పుడతడు ఈ లోకంలో అని ఇంచుమించు ఆరు వందల బైబిల్లో ఆ ప్రవచనాలు ధ్యానించిన వారు పాత నిబంధన కాలపు దేవుని బిడలు ఆయన పుట్టే సమయానికి ఎవరైనా గ్రహించగలిగిందా దేశమంతా యాజకులు కూడా గ్రహించలేకపోయారు ఆయన పుట్టుకని ఆయన పుట్టే సమయానికి కేవలం రెండే కుటుంబాలు ఆయన పుట్టే సమయానికి ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి మీకు తెలుసు కుటుంబాలు జక్కరియా ఎలిజబెత్ల కుటుంబం దాని తర్వాత జోసెఫ్ మరియల కుటుంబం ఈ రెండు కుటుంబాలకే తెలుసు మే సేవ పడుతున్నాడని కుటుంబాలు అన్నీ మర్చిపోయినాయి ప్రవచనాలు మీరంటున్నారా మన ప్రభు తిరిగి వచ్చే కాలం సమీపం గుంటుండగా ఆయన ఎప్పుడు వస్తాడు ఏ కాలంలో వస్తాడు ఏ స్థితిలో వస్తాడు అన్న విషయం గ్రహించలేని స్థితిలో ఉన్నాం మనం మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన తన ప్రేమను కనుగొనునా అని ప్రభే ప్రశ్నిస్తున్నాడు ఆయన వచ్చే టైంకి కూడా రెండవ రాకడా సమయంలో కూడా దేవుడి బిడ్డలు అది గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభా విషయ్ఞాపం చేస్తుంది ఎలా మీ జీవితం మీరు ఇప్పుడు దీనిగా ధ్యానించండి కానీ నేను రాసుకొని కావాలంటే ఇంటి దగ్గర పోయినా ధ్యానించండి ఎక్కడ నేను ఇది రికార్డింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది రికార్డింగ్ నేనుకర్ గారికి లేకుంటే ముఖ్యంగా నేను మర్చిపోయినాను రాజేశ్వరరావు గారు ఎక్కడ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ మై హియర్ టుడే మీ సలహా ఎక్కడన్నారు ఉన్నారా ఇక్కడ బయట ఉన్నారా ఓకే బికజ్ ఆఫ్ హీమ్ ఐమ్ హియర్ అతను పిలిపించండి నన్ను రమ్మని సార్ మీరు కనిపిస్తలేరు మాకు అందరికి తెలియాల మీరే నన్ను పిలిచారు ఇక్కడికి మీకేం భారం కలిగింది అనేది అందరికి తెలియాలా ఎందుకు నన్ను పిలిపించారు మీరు నన్ను తిట్టుకోవద్దు మిమ్మల్ని తిట్టుకోవద్దు తర్వాత ముఖ్యంగా మీకు తెలియని విషయం నాకు ఒక తెలుసు అతని గురించి అతనిలో ఉన్న గొప్ప సాక్ష్యం ఇంతవరకు ఎవరు తను పంచుకోలేదంట అతను తన జీవితంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ క్రితం నా అతను పంచుకున్న అతను సంపత్ గారు కూడా సాక్షులు దానికి నేను ఇంతకుముందు ఎవరితో నా సాక్ష్యాన్ని పంచుకోలేదు సంఘంలో కూడా పంచుకోలేదు కానీ మీతో పంచుకుంటా చెప్పాడు నేను ఇప్పుడు ఆ సాక్ష్యం మీకు చెప్పను మీ బాధ్యత అతన్ని అడిగి తెలుసుకోవడం అతను ఎందుకు మార్పు చెందిండు అతను ఎందుకు నన్ను ఇక్కడ గెలిపించిండు అన్న విషయం మీకు అర్థం కావాలండి అతని సాక్ష్యాన్ని మీరు వినాలా తప్పనిసరి పర్లేదు మొదటిదిగా మీరు వినువరం వారై మాత్రమే వింటే సరిపోదు ప్రతి ఆదివారం దేవుని వాక్యాలు వింటున్నారు ప్రతి ఈస్టర్ పండుగ రోజు దేవుని వాక్యాలు వింటున్నారు ప్రతి క్రిస్మస్ పండుగ టైంలో ప్రతి పండుగల కాలంలో మీరు దేవుని వాక్యాలు వింటున్నారు ప్రతి ఆదివారం వింటున్నారు టీవీ ప్రోగ్రామ్స్ ఆన్ చేస్తే మీకు దేవుని ప్రోగ్రామ్స్ వింటున్నారు ఎన్నో వాక్యాలు వింటున్నారు కానీ యాగోబ భక్తుడు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం ఇది ఒక ప్రవచనం ద్విగ సమాప్తి చివరిలో దేవుని విడద జీవిస్తారనే విషయం మీను వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొన కూడి వాక్య ప్రకారము ప్రవర్తించేవారునే ఉండి ఎవడైనను అంటే ప్రతి గురించి సంభాషిస్తున్నాడు ఎవడైనను వాక్యం వినువాడ ఉండి దాని ప్రకారము ప్రవర్తించ పోని వాడు తన అద్దంలో తన సహజముఖంను చూచుకొని మనిషిని పోని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరచిపోవును ఎన్ని ఈస్టర్ పండగ కావచ్చు మనం వాక్యాలు వింటున్నా అన్నీ మర్చిపోతాము అని అతను చెప్తుంది నేను కాదు మిమ్మల్ని బాధ పెడుతుంది భక్తుడు ఇతను ఎవరు ఏసు మన ప్రభు అయిన ఏసుకులు యొక్క తమ్ముడు ఈ లోకంలో ఉన్నప్పుడు పదకొండు మంది తమ్ముళ్లలో ఒక్కడే అతని చివరి వరకు వెంబడించిన వాడు తను పునరుద్ధరణమైనక తగ్గిన తమ్ముళ్ళందరూ అతను వెంబడించినారు కానీ తన సేవ జీవితం కాలం మొదలుకొని అతను మరణించిన తర్వాత కూడా అతను వెంబడించింది ఒక్క తమ్ముడే ఆ తమ్ముడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు చదువుతున్న వాక్యాలు మరచిపోతారంట చెప్పండి విశ్వాసం ఏ రీతిగా మన హృదయంలో దేవుడు పెడుతున్నాడు ఏ రీతిగా మీరు విశ్వాసాన్ని బలపరచుకోగలరు ప్రార్థన రూపకంగా ఆరాధన రూపకంగా విజ్ఞాపన ప్రార్థన రూపకంగా దేని రూపకంగా వాక్యము వినట రూపకంగా వా విశ్వాసం కేవలము వాక్యము వినట వలనని అది మీ విశ్వాసం బలపడాలా అంటే వాక్యం వినట వాక్యమే హెచ్చరిస్తుంది ప్రార్థించమని వాక్యమే హెచ్చరిస్తుంది దేవుడు స్థుతించమని వాక్యం అనేక పర్యాన్ని మనల్ని ఉంది కానీ ఆ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తలేము అని యాకబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మనము వాటిని మరిచిపోతాం అని చెప్తున్నాను ఎందుకంటే మానవ జీవితము మతిపర్వ జీవితము క్రమేణ మన వయసు ఎదిగైపోద్ది మన మెమరీ సెల్స్ డీజనరేట్ అయిపోతుంటాయి కాబట్టి మనకి మెమరీ లాస్ చాలా ఉంటుంది అందుకనే ఒక బుక్ ఒక పెన్ తీసుకొని వాటిని రికార్డింగ్ చేసుకుని రాసుకోవాలా మంచి మొబైల్ ఫోన్స్ ఉంటే వాళ్ళు అంత రికార్డింగ్ తీసుకొని తర్వాత విని దాని నెమరీ వేసుకోవాలా వాటిని పాటించేవారులాగుండాలని చెప్తున్నాడు నీ విశ్వాసము అంచలంచలుగా ఎదగాలంటే వాటిని మీరు పాటించేవారు లాగుండాలా విషయం హెచ్చరిస్తుంది ఖచ్చితంగా మర్చిపోతారు పోయిన వారం ఏం ధ్యానించిన అంటే ఖచ్చితంగా కష్టతరమే చెప్పడం అటుపోయిన వారం ఏం ధ్యానించినా మర్చిపోయినాం సరే గుడ్ ఫ్రైడే రోజు ఏం ధ్యానించినాం జస్ట్ త్రీ డేస్ క్రితమే కదా ధ్యానించింది ఎన్నో వాక్యాలు ధ్యానించినాం జ్ఞాపకానికి ఉంటుందిగా ఎందుకు మనం మర్చిపోతున్నాం ఎందుకు ఇతను హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా ఈరోజు ధ్యానించే వాక్యాలు మన కాలంలో యథావిధిగా మర్చిపోతున్నామా ఆ రీతిగా మర్చిపోతే ఏ రీతిగా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోగలం యుగ సమాప్తికి ఆయన విశ్వాసం మనుషుల్లో ఉండదు ఆయన ప్రవచాలని కాబట్టి మనము వీటినివన్నింటినీ జాగ్రత్తగా ధ్యానించి మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి ఎందు నిమిత్తమై ప్రభు నన్ను ఇక్కడ నడిపించి ఎందు నిమిత్తమై మీరందరు ఇక్కడ కూర్చున్నారు ఈ రీతిగా కూర్చొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట మీరందరినీ దేవుడి ఇక్కడ నడిపించిందంటే ఆయన ప్రణాళిక సంకల్పం అది మీరు గ్రహించాలని సరే మనం తిరిగి ఈ రోజుకు ఏర్పరచబడ్డ వాక్యానికి వెళ్ళిపోతున్నాం కొరికెలు రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మొదటి కోరికలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాము చూడండి పదిహేడవ వచ్చనం క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే చాలి మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు క్రీస్తు లేపబడని ఎడలా మనం అందరం విశ్వసిస్తున్నాం కదా ఆయన తిరిగి లేచి అందుకే ఈస్టర్ అనే పండగ చరిత్రాత్మకంగా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఈస్టర్ అనే పదము బైబిల్ ఒకటే స్థలంలో ఉంది అది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ అనే ఉంది ఎక్కడ లేదు ఈస్టర్ అనే పదానికి మీనింగ్ డిక్షనరీలో చూస్తే ఎక్కడ కనిపించదు కానీ ఈస్టర్ అనే పదము రూట్ వర్డ్స్ కాన్ఫార్డెన్స్ డిక్షనరీస్ చూస్తే ఈస్ట్ స్టార్ అనే పదం నుంచి వచ్చింది ఇంగ్లీష్ టీచర్స్ అంటే మీరు అర్థం చేసుకోగలర్ ఈస్టర్ అనే పదం ఈస్ట్ స్టార్ నుంచి వచ్చింది ఈస్ట్ స్టార్ యాస్టర్ ఎస్తేర్ ఇవన్నీ ఒకటే రూట్ వర్డ్స్ అన్నట్టు ఎస్తేర్ అనేది బైబుల్ నేమ్ కానీ కాదు మీకు తెలుసు అది ఆమే పేరు హదసా కదా కానీ ఏ దేశం అది మోయాబ దేశం ఓకే పర్వాలేదు రూట్ వర్డ్స్ నుంచి చూస్తే ఈస్ట్ స్టార్ అనే పదం నుంచి ఈస్టర్ పదం వచ్చింది ఇంకొక డీప్గా వెళ్ళిపోతే ఈస్ట్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అనే పదం నుంచి వచ్చింది అంతకంటేనే మీకు ఇంకెంక చెప్పాను కాబట్టి ఈ పదాలు ఎందుకు ఆ రీతికి వచ్చేసినాయి సరే ఏ రీతికి వచ్చినాయనేది సెకండరీ ఎవరు తీసుకొచ్చారనేది సెకండరీ మనకు మటుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు ఆయన వాటిని జనించడం కోరు సరే ఆయన తిరిగి లేచిండు అన్న విశ్వాసం మీకు ఉన్నది కానీ ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రపంచమంతటా జరుగుతున్నది ఒకటి మీ విశ్వాసాన్ని పరీక్షించే రీతిగా అనేకులు అనేక మతస్థులు అనేక మంది హేతువాదులు దానికి రుజువు అయింది దానికి నిదర్శనమైంది అని ప్రశ్నిస్తూ మన విశ్వాసాన్ని సన్నగిల్లవ చేస్తున్నారు మీ విశ్వాసము తిరిగి బలపడాలా అంటే చూడండి ఒకసారి అపోస్ల కార్యము అపోస్ల కార్యము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలకు కూడా ఇదే విషయం జరిగింది ఆయన తిరిగి లేచిన నేషన్ నువ్వు చెప్పగలుగుతున్నావు ఎట్లా రుజుపరచగలవు నేను విశ్వాసం రుజుపరచగలను ఆయన నా హృదయంలో ఉండడానికి మీరు చెప్తున్నారు మంచిదే నేను రక్షణ అనుభవంలోకి వచ్చిన మంచిదే ఆయన ఆయన తిరిగి లేచిన నేషన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మరి కొంతమంది చెప్తారు ఆయన తిరిగి లేచిండు అనడానికి నేనే సాక్షిని ఎందుకు చూడండి నేను స్వస్థత పొందిన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి నా కుటుంబంలో సమాధానం వచ్చింది నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు అని సాహదిస్తూ ఉంటాం మనం దానికి నిదర్శనం దానికి అతను తిరిగి లేచిన అది రుజువు అతను సజీవుడు చెప్పడానికి అది రుజువు కానీ నువ్వు ప్రశ్నించే వారికి ఏ రీతిగా ప్రభుని చూపించగలవు ఆయన సజీవుడు అని పౌలకు ఇదే విషయం జరిగింది మన కాలంలో మరికొంతకాలం జరగబోతుంది మిమ్మల్ని ఇదే ప్రశ్న వేయబోతున్నారు ఆయన నిజంగా తిరిగి లేచిండా మీరు పండగ చేసుకుంటున్నారు మంచిదే కానీ ఆయన తిరిగి లేచునేసి ఏ రీతిగా రుజువుపరచగలరు అంటే మీరు దానికి జవాబు ఇవ్వగలరా అదే పాయింట్ మీద నేను మీతో కొంతసేపు సంభాషించాలనుకుంటున్నా ఇది ఒక శర్మని అనుకోకండి ఆయన తిరిగి లేచిండు ఎందుకంటే వెలితి సమాధి క్రైస్తవ జీవితానికి పునాది అని ఒక భక్తుడు అంటున్నాడు సమాధిలో అతను లేడు కాబట్టి అతను తిరిగి లేచి విశ్వసిస్తున్నావు కానీ దాన్ని నువ్వు ఏ రీతిని రుజుపరచగలవు రుజువు పరచకపోతే నువ్వు ఓడిపోతున్నావు అన్న విషయాన్ని చూపిస్తుంది చూడండి కొందరు జ్ఞానులు పౌలతో వాదిస్తున్నారు మీ సేవ జీవితం నీ కాలంలో కూడా అనేక మీతో వాదించబోతున్నారు త్వరలో మీరు చూస్తారు ఇవన్నీ మీ ఉద్యోగ స్థలంలో మీ స్కూల్స్లలో మీ కాలేజెస్లలో మీ యొక్క జీవిస్తున్న స్థలాలలో ఇది మీరు దీన్ని మీరు చూడబోతున్నారు అనేకులు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు ఏ రీతిగా రుజువుపరచగల ఈరోజు మీరు దానికి జవాబు పొందుకొని సిద్ధపడకపోతే మీ మీద దుష్టుడు ఆ రూపంగా మీరు ఏ రీతిగా మీ ప్రభుని కాపాడుకుంటారు మీ విశ్వాసాన్ని ఏ రీతి కాపాడుకుంటారు నా ప్రభు సదుగా చెప్పగలవు ధైర్యం కాదు అవసరమా అని మీరు అనొచ్చు నేనంటనే ఇది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే పౌలు దాన్ని మనకి చూపిస్తున్నాడు అది అవసరం అని చూడండి మనసారి ఈ వదరుబోతు చెప్పినది ఏమిటి అని అను చూడండి ఎటువంటి నేరాలు మోపుతున్నారన్న విషయం ఇక్కడ చూపిస్తుంది అతడు ఏసును గూర్చి పునరుద్ధానమును గూర్చె ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకున్నది అంతట వారు వెంట పెట్టుకుని అరయ్యను సభ చూడండి నీవు చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకుని కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు గనుక వీటి భావం మేము మేము తెలుసుకుని కోరుచున్నామని చెప్పి పర్లేస్తాడు చూడండి ఈ ప్రశ్న మనందరికీ ఈరోజు ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులో అనేకులు ఈ ప్రశ్నలు మన జీవితంలో లేబోతున్నారు ఏ రీతిగా మీరు మన ప్రభువు సజీవుడు అని చెప్పగలరు ఆయన తిరిగి లేచిడ్డు అని చెప్పగలరు దానికి పౌలు ఒక విధానాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఆ విధానం మనం నేర్చుకోవాలా ఎందుకంటే త్వరలో ఇవన్నీ జరగబోతున్నాయి మన కాలంలో అనేక మతస్థులు అనేక వచ్చి మీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ టైంలో మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఇంతకాలం మీరు దేవునిలో జీవించి ఏం లాభం విజయం పొందాల ఆయన మరణం మీద పాప మీద విజయం పొంది ఆ విజయాన్ని మన చేతిలో పెట్టి కాబట్టి మనం ఆ విజయని రుచి చూసిన వారం కాబట్టి ఏ రీతిగా విద్య రుజుపరచగలం ఆయన సజీవుడని కాబట్టి పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది పునరుద్ధానం అనేది లేకపోతే మనందరం ఇక్కడ కూర్చడానికి కూడా అవకాశాలు లేదు అవసరం లేదు కాబట్టి ఏ రీతిగా అతను సజీవుడు అనే రుజుపరచగలవు అతను పునరుద్ధానం పొందినవాడు కాబట్టి మనం కూడా ఒక దిన పునరుద్ధరణం పొందుతామన్న విషయాన్ని జ్ఞాపకం బైబిల్లో రెండు సార్లు పునరుద్ధానం కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం మొదటిదిగా మన ప్రభువు గుడ్ ఫ్రైడే రోజు సాధనగా ధ్యానించాం దాన్ని మనము సెలవు మీద అతను పడుతున్న వేదన గురించి ధ్యానిస్తూ ఉంటారు గుడ్ ఫ్రైడే రోజు అతను చివరిక ఒక కేక వేసి తన ప్రాణాన్ని అప్పగించింది అప్పుడు ఏం జరిగిందన్న విషయము కొంచెం దీర్ఘంగా ధ్యానించింటే మొదట అక్కడ జరిగిన పునరుద్ధానం గురించి తెలిసేది ఆయన గొప్ప కేక వేసి తన ప్రాణాన్ని వెచ్చినప్పుడు ఏం జరిగింది పెద్ద భూకంపం దాని తర్వాత మందిరము యొక్క తెర అతి పరిశుద్ధ స్థలంలో తెర ఉండేది వారికి ఆ తెర రెండుగా చెరిగిపోవడం మనం చూస్తున్నాం తెర చెరిగిపోవడంలో ఏమైనా అర్థం ఎందుకంటే ఆచారబద్ధంగా ఈ యొక్క వాక్యాన్ని అందిస్తాం కానీ ప్రతిదీ ప్రవచనాత్మకంగా చెప్పబడింది వాక్యం మొదటి నుంచి నేను మీతో ఉపమన రీతిగానే మాట్లాడినా అన్నాడు ప్రభు ఆది కాండం మొదలుకొని ఇదంతా ఉపమన చెప్పబడింది బైబుల్ అంతా ప్రవచనాత్మకమైన పుస్తకమే కానీ దాన్ని మనం ఆ రీతిగా ధ్యానించలేక మన విశ్వాసాన్ని బలపరచలేకపోతున్నాం శోధనలు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతున్నాం వాటికి బాధించలేకపోతున్నాం అపజయము పొంది దుఃఖంలో మన కాలాలను ముగించుకుంటున్నాం మనం మటుకు ఈ యొక్క పునరుదర్త నమున ఆయన మనకు అనుకరించిన ఆ విజయములో మన జీవిత కాలమంతా అదే విజయంలో మనం కొనసాగలమా ఈ విషయాలు మీకు అర్థమవుతే ప్రతి క్షణము ఆ విజయని మీరు జ్ఞాపకం తీసుకుని దాన్ని నెమ్మరేసుకుంటూ మీరు ఆనందంగా ఆయన జీవించగలరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని హెచ్చరించుకోవు మరలా చెప్పును ఆనందించుడి కానీ మనం ఆనందించలేము ఎన్ని ప్రాంతాలలో సేవకు దుఃఖమే మిగులుతుంది ప్రతి ఒక్కరి ప్రార్థనాశం దుఃఖంతోనే ఉన్నాయి ఎందుకు దుఃఖంలో ఉన్నారు మనుషులు ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మార్కప్పుడు చూస్తున్నాం ఎంతో దుఃఖము ఎంతో బాధ ఎంతో పేదరికం చాలా కష్టతరంగా ఉంది అక్కడ ఆ పాస్టర్ సేవ చేస్తుంటే నేను చూస్తాను ఎంతో బాధాకరంగా ఉంది సేవ ఎంతో తన జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తుంటాం చాలా కష్టతరంగా ఉంది అక్కడ సంఘం బహుశా అందుకే కావచ్చు దేవుడు మామూలు అక్కడ అనారోగ్యంతో ఎంతో అక్కడ బాధపడుతున్నారు మెడికల్ సర్వీసెస్ లేవు హెల్త్ సర్వీసెస్ లేవు క్లినిక్స్ లేవు హాస్పిటల్స్ లేవు చాలా కష్టం మంది ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అక్కడ వాటర్ స్టేసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండంగా ఆత్మీయ స్థితిలో వీటన్నిటిని ఏ రీతిగా మనం అర్థం చేసుకొని వాళ్ళని బలపరచగలం ఆ పాస్టాన్ని ఎవరు ఆదరించాలా తన కుటుంబాన్ని ఎవరు ఆదరించాలా ఎంతకాలం ఒకరైన ఆదరిస్తారు కాబట్టి ఈ కాలంలో మనము ఏ రీతిగా ఆయన సజీవుడు ధైర్యంగా చెప్పగలం మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులకు ఆయన సజీవుడు అని ఏరితేగా రుజుపరచగలం మనం ఫెయిల్ కావడానికి వీలు లేదు ఆ విజయని మనం పొందుకున్నాం కాబట్టి పౌలు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన సజీవుడు అని చెప్పడానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయి ఆ కారణాలు మనం తెలుసుకోవాలి మొదటిదిగా చారిత్రాత్మకంగా జరిగిన విషయాలు అవన్నీ బైబిల్లో ఉన్నాయి నేను ఇంకేదో పుస్తకాన్ని చూపించి చెప్పలేదు బైబుల్లో ఉన్నవి జ్ఞాపకం చేస్తున్నా ఆయన సిలువ వేయబడినాక ఆయన పెద్ద కేకతో తన ప్రాణాన్ని సమర్పించినాక సమాధులు తెరబడడం అన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం అక్కడ మందిరపు యొక్క అడ్డ చినిగిపోవడం అతి స్థలంలో ఏమీ లేవని చూపించడం తన శరీరము చీల్చబడడం ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కానీ అడ్డతేర చెనివేటప్పుడు అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఏమీ లేవు ఇంతకాలంగా ఏమో ఉందమని మభ్యపెట్టి మనుషులని దేవుని మంద నడిపించింది ఆ కాలం ఎప్పుడైతే అడ్డతేర చెనిగిందో అక్కడ మందసపు పెట్టే బంగారు పాత్ర మన్నాన్ని పట్టుకుంటే బంగారు పాత్ర లేదు అహరం యొక్క చికి కర్ర లేమక్కడ ఏమీ లేవు ఏమీ లేని స్థలంలో వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని చూపించడం కోరించి దేవుడు చెప్తున్నాడు వేషధారకమైన జీవితం ఈ రోజున మనం ప్రభుని చూపించగలుగుతున్నామా మనకేమైనా అడ్డతెర అడ్డుగా ఉందా మన హృదయంలో అవి తినగల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది సమాధులు తెరవబడి అతి శరీరాలు అన్ని బయటకు వచ్చినట్టు మనం చూస్తుంటాం అక్కడ అక్కడ పునరుద్ధానం గురించి మనం ధ్యానిస్తున్నాం వారందరూ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళి అనేకలకు వారిని అడుగుపరుచుకునేది ఇంది వాక్య అంటే పాత నిబంధన కాలంలో ఆయన పుట్టుతోను గ్రహించిన వాళ్ళు గుర్తించిన వాళ్ళ గొప్పొప్ప ప్రవక్తలు దేవుని బిడ్డలు అతని పుట్టుకను దర్శించలేక మరణించిన వారు ఆయన కొడుకు కనిపెట్టుకున్నవారు ఆయన కేక విని ఆయన స్వరానికి స్పందించి తమ సమాజం నుంచి బయటకు వచ్చినవారు మొదటి పునరుధనం అక్కడ చూస్తూ రెండవదిగా మన ప్రభువే పునరుధనం పొందినవాడన్న విషయం మనం అక్కడ ధ్యానించినదింతవరు ఆయన మూడవనాడు తిరిగి లేచినడు అన్న విషయాన్ని అనేక సార్లు మనం వింటా ఉంటాం మన జీవితంలో చివరిగా మూడవ పునరుద్ధానం మూడవసారి జరగబోతుంది ఎందుకంటే బైబుల్ అంతటా మూడు అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య మూడు అంటే సంపూర్తికి సాదృశ్యం కంప్లీషన్కి సాదృశ్యం కాబట్టి రెండు సార్లు మనం చూస్తున్నాం చివరిగా జరగబోయేటి తెసలకు రాసిన మనం చూస్తాం దాన్ని చూడండి సారి మొదటి తెసలులకు పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి ఉంది సహోదరులారా చూడండి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుకున్న వారిని కూర్చి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా చూడండి అదే ప్రకారము సునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది చూడండి ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచేడు మనము చూడండి నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరము కొంచెం కాబట్టి మూడవసారి జరగబోయే ఈ పునరుద్ధానంలో మనం పాల్పొందాలంటే ఆయన సజీవుడని నువ్వు సాక్ష్యం ఇవ్వాలా నీ కాలం అంతా ముగించుకుండేంత వరకు ఆయన సజీవుడని నువ్వు సాక్ష్యం ఇవ్వగలరా నువ్వు కేవలము దేవుణ్ణి స్థుతించి గణపరిచి మందిరానికి ఇంటికి వెళ్ళిపోదు సరిపోదు ఆయన సజీవుడు అని నువ్వు ఏ రీతిగా సాక్ష్యం ఇవ్వగలవు అనేక ప్రాంతాలకు మేరకు తప్పదు క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌరు అతనికి ఒకరికి నా శ్రమ ప్రతి ఒక్కరికి శ్రమ అది వాక్యం కాబట్టి నేను ప్రకటించకపోతే నాకును శ్రమ మీరు ప్రకటించకపోతే మీకు శ్రమనే మీరు అనొచ్చు నేను ఎప్పుడు చేయలేదే నాకు చాలా బలహీనతనే నేను సువర్త ప్రకటించలేదే ఆయనకి సమస్తం సాధ్యం అన్న విషయంలో కూడా మీకు ఆసక్తి ఉంటే నడిపించేవాడు అతను రక్షణ అనుభవం ఉన్న నీకు పరిశుద్ధాత్మ సహాయం అతను అనుగ్రహిస్తాడు మీరు వెళ్ళి ప్రకటించచ్చు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రకటించచ్చు మీ ఇంటికి వచ్చేవారికి ప్రకటించవచ్చు మీరు ఎక్కడికి పోతున్నా ఏ స్థలంకి వెళ్ళినా అక్కడ ప్రకటించచ్చు మీ సాక్ష్యం పంచుకోండి ఆయన సచివుడిని రుజుపరచగలరు నాకు స్వస్థత కలిగించిన వాడు నా ప్రభు సచివుడు అతను నాతో పాటు నివసిస్తున్న హృదయంలో ఉన్నాడని నువ్వు సాక్ష్యం ఇవ్వగలరు నీకు ఆసక్తి ఉండాల అనేక ప్రాంతాలలో సువార్త అందని స్థలాలు ఉంటుండగా నువ్వు అతడు సజీవుడని రుజుపరచాలంటే నువ్వు అతని గురించి వాక్యం చెప్పక బాడదు కేవలము ఆరాధించే వాళ్ళలా ఉండద్దు కేవలం వినే మారే వాళ్ళే ఉండద్దు అని దానికి మనం కానీ ప్రకటించే వరలా ఉండాలా అన్న విషయాన్ని చేస్తాడు కాబట్టి నిద్రించిన వారి కంటే ముందు మనము ఆయన సన్నిధి చేయడము ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ప్రపంచం అంతా దీనికి రివర్స్ ఉంది హోదా ఇరెస్పెక్టివ్ ఆఫ్ చర్చెస్ ప్రతి సంఘం అదే రీతిగా ప్రకటిస్తుంది దానికి రివర్స్ నిద్రించిన వారి మనం ముందు పోవు ఒకవేళ ఆయన వచ్చే టైంకి మనం సజీవంగా ఉంటే ఆయన సన్నిధి చేరుతాం కానీ నిద్రించిన వారి ముందు మనం పోవు అంటే అర్థమైంది ఆయన ఏ రీతిగా మరణించి భూస్థాపన చేయబడిన మూల తిరిగి లేచిండో మనము కూడా అదే ప్రకారంగా ఆయనలో నివసించి ఆయనతో పాటు మరణించి ఉందా రంగ పత్రిక ఆరోధ్యంలో ఆయనతో పాటు మనం మరణించాలా ఆయన మరణంలో పాలు పొందాలా అన్న విషయాన్ని జ్ఞాపకం అంటే శిలువ అనేది శ్రమకు సాదృశ్యం మనము కూడా శ్రమలుగుండా పోవాలా కానీ ఈరోజు మతపరమైన బోధ మీరు ఏ శ్రమలు చూడరు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించు అన్న బోధ ప్రపంచమంతటా విస్తరించింది సుఖానుభవాన్ని ప్రకటించే బోధ ప్రపంచమద్దత విస్తరించింది ప్రతి ప్రోగ్రామ్స్ ప్రతి ప్రాంతంలో ఇదే దేవుడిని సమృద్ధిగా ఆచరించను అంటే నీకు శ్రమ అవసరం లేదు బాగా చదువుకున్న వ్యక్తులు ఒక సీక్రెట్ నేర్చుకున్నారు నేను నా జీవితంలో శ్రమ చూడకుండా శ్రమ అనుభవించకుండా నేను శ్రమ అనుభవం అనేది క్రైస్తవ జీవితంలో చాలా సెంట్రల్ థీమ్ అది ప్రామినెంట్ థీమ్ మనం శ్రమలకుండా పోక తప్పదు లేకపోతే ఏ రీతిగా ఇతరులని ఆదరించగలవు నువ్వు శ్రమ అనుభవించకపోతే ఇతరులు శ్రమ అనుభవిస్తుంటే వారికి ఎట్లా నువ్వు హెచ్చరించగలవు వాళ్ళకి ఎట్లా నువ్వు ప్రోత్సహించగలవు వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ ఇవ్వగలవు వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వగలవు నీకే అనుభవం లేనప్పుడు శ్రమల అనుభవము ఇతరులు శ్రమ అనుభవిస్తుంటే వారికి నువ్వు ఎట్లా ఆదరణకరంగా ఉండగలవు ఆయన శ్రమను అనుభవించిన వాడి వాళ్ళే ఉన్నాడు వ్యసన క్రాంతుడుగా అక్కడ ఉన్నాడు మనుషులు చుడునల్లేని వాళ్ళు వెళ్ళి ఉన్నాడు అంటే దిగం భారంగా ఉన్నాడు అతను వికారంగా ఉన్నాడు ఎందుకు అంతగా శ్రమణి ఆయన మన రోగంలను వ్యసనంలను పాపములను అక్కడ భరి భరించండు మీద ఎందుకు భరించండు మనల్ని బాగా అర్థం చేసుకోగలరు ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలు ఉంటాయి ప్రజలకన్నా అర్ధం చేసుకోవాలంటే అతను శరం మీద జన్మించాల కాబట్టి అతను శ్రమలకుండా వెళ్ళి వాటన్నిటినీ బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను బాగా అర్థం చేసుకోవచ్చు నాకు అవన్నీ వద్దు అని నీ ఎడ్యుకేషన్ నువ్వు బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు బిజినెస్ సంపాదించుకొని డబ్బు బాగా సంపాదించుకొని శ్రమలు నేను చూడలేకుండా ఉండాలంటే నాకు అవసరం అని తీర్మానించుకుంది క్రైస్తవ సంఘం ప్రపంచం డబ్బు ఉంటే చాలు నాకు శ్రమ రాదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డబ్బు ఉంటే చాలు నేను ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి ఎంత పెద్ద హాస్పిటల్ కింద వెళ్ళగలను అనేసి శ్రమలకి దూరంగా వెళ్ళిపోతుంది క్రైస్తవ సంఘం మీద వచ్చి మనం అనేతి ఉండడానికి వీలైంది శ్రమలకుండా వెళ్ళాలా అంటే ఆయన నీతి సత్యాన్ని ప్రకటించడం నేర్చుకోవాలా మనమందరము సేవ జీవితంలోకి వెళ్తేనే శ్రమ అనేది ఏదో తెలుస్తుంది ఇంత దూరం ఎందుకు వచ్చాం హైదరాబాద్లో ఒక పాస్టర్ అన్నాడు మీరు కంపల్సరీ మా చర్చికే రావాలని హైదరాబాద్లో నేను అని నేను ఆల్రెడీ టూ మంత్స్ క్రితమే కమిట్ అయ్యాను ఈ ప్రాంతానికి రావడానికి కంపల్సరీ కడిగా వెళ్ళాలా అది దేవుని యొక్క ఏర్పాటు వారితో నేను ఏం పంచుకోవాలి నాకు తెలియదు కానీ దేవుని నడిపిస్తాడు కాబట్టి నేను ఆల్రెడీ కమిట్ అయినను నేను మీ చర్చకి రావచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పం అని నేను విశ్వసిస్తున్నాను మీరు కూడా అనేక రీతిగా విశ్వసించాలా ఈ వాక్యాన్ని స్వీకరించాలా మీరు శ్రమలని అనుభవించకపోతే అంటే వదకుతేపడ్డ కొర్ర పిల్ల జీవితము అనుభవం మీకు రాకపోతే ఆయన మరణంలో మీరు పాలు పొగలేదు అన్నట్టు సీక్రెట్స్ అవసరం లేదు మనకి ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ కావాలా అన్నది మనకు అవసరం లేదు చాలా సీక్రెట్స్ నేను చెప్పను కూడా మీకు ఏ రీతిగా సమస్యల నుంచి మీరు సునీసంగా బయటికి రావచ్చు ఈ లోపలితమైన జ్ఞానంతో అది వెరితనం ఆయన కావాలని శ్రమలు కల్పిస్తాడు ఎందుకంటే ఆయన శ్రమల నుంచి విడుదల కల్పించే దిగుణి ఆయన కావాలని గాయపరిచేవాడు ఎందుకు గాయపరచవాడును నేనే స్వస్థపరచేవాడు నేనే ఆయన ఎందుకు చెప్పాడు ఆయన స్వస్థపరిచే దేవుడని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి నేను గాయపరుచినా నీ కష్టాల కాలంలో నేను ఆదుకునేవాడు ఆయన ఆదుకునే దేవుడు అని సాక్ష్యం ఇవ్వడానికి కోరుకుంది కష్టాలు కనిపిస్తున్నాడు బైబిల్ అంతటోనే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మీద జీవితంలో కష్టాలున్నాయి కానీ ప్రతి కష్టంలో నుంచి విడిపించిన అతను అప్పుడే కదా నీకు సాక్ష్యం ఉంటుంది నీ జీవితంలో సాక్ష్యం ఉందా అని ఒకసారి పరిశీలించుకోగలను సుఖానుభవానికి అలవాటు పడ్డవారు జీవితాల సాక్ష్యాలు ఉండవు నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే నువ్వు అనేకులకు ఆయనని చూపించలేవు నీ కష్టాల నుంచి నువ్వు విడుదల పొందకపోతే నువ్వు అనేకులకు అతన్ని చూపించలేవు మన ప్రభుని మన జీవితం ద్వారా ఇతరులకు చూపించేటట్టు ఉంటేనే కాని నువ్వు ఆయన మరణంలో పాల్పొందు ఎవరైనా తిడితే ఎక్కడని అహము కోపము వచ్చేస్తూ ఉంటుంది అంటే నువ్వు ఇంట్లో భర్ణించలేదు ఎవరైనా నిన్ను దూషిస్తే నీకు ఎక్కలని కోపం వస్తూ ఉంటుంది అలుగుతా ఉంటాం నిన్న ఒక పాసా చెప్తున్నారు క్రైస్తవ కుటుంబంలో జరిగింది అక్క చెల్లెలేమో అన్నదంటా ప్రతిరోజు ఈ అక్క నన్ను తిడుతుంది అక్క నువ్వు ఎప్పుడు కూర్చుంటావు ఏ పని చేయవు ఇంట్లో అని తిప్పింది అక్క అక్క ఊరికి నన్ను తిడుతుందని కెరసన్ బోస్తో కాల్చుకుంది అమ్మాయి సెవెంటీ పర్సెంట్ బర్న్స్ చర్చకొచ్చింది దేవుని దయ వల్ల అమ్మాయి బ్రత్కింది కానీ డిస్ఫిగరేషన్ మొహం అంతా డిస్ఫిగరేషన్ పేదరితంలో ఏమి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోగలరు తన జీవితం చాలా కష్టతరంగా కదా ప్లాస్టిక్ సర్జరీ చాలా కాఫ్ట్లీ అంత పేద కుటుంబంలో ఉన్నవారు ఎవరు ఆమెకు సాయం చేయగలరు ఎవరు తన జీవితాన్ని రిస్టర్ చేయగలరు అక్కడ ఒక మాట అన్నందుకే అంతకనం స్టెప్ తీసుకోవాలా చనిపోవాల ఇవన్నీ దుస్థితి కాలంలో దృష్టిని తనపలు నువ్వు ప్రభులో శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాటన్నిటిని నువ్వు ధైర్యంగా నిర్పట్ ఎవరు ఎంత తిట్టినా నువ్వు చనిపోయిన వాడరు ఆయన మరణంలో పాల్పొందిన వాడు నువ్వు ఒక చనిపోయిన శవంతో పోల్చుకున్నది నీ బలిపీఠానికి సంబంధించిన బోధ అదే పాద నిబంధకాలం అంతా బలి జీవితం దానికి సంబంధించింది బలి మరణించి బలిపీఠం మీద దహించివేయబడలా ఇంపైన వాసనగా మన ప్రభు సన్నిధికి చేరలా దాన్ని స్వీకరిస్తాడు మన జీవితం కూడా బలి పశువులాగా సమర్పించబడాలయనకి ఆ బలిపీఠం మీద మన జీవితము బలి పశువు కాల్చబడాల నల్లగా మారాలా అంటే కంప్లీట్గా మనం ఈ లోకానికి చనిపోయిన మానే వల్ల ఉండాలా అప్పుడే అతను నిన్ను స్వీకరించగలడు ఇంపైన వాసనలాగా నీ జీవితం అతనికి ఉండగలదు లేకుంటే ఇంత మరణ వాసం లేకుంటే ఇంకా ఫ్లెష్ ఆ శరీరంతోనే నువ్వు ఉండగలుగుతున్నావు ఆయన నిన్ను స్వీకరించాలా అంటే నువ్వు ఆయన శ్రమలగుండ పోక తప్పదు ఆయన మరణంలో నువ్వు పాల్పొందాలా ఆయనతో పాటు సమాధి చేయబడాలా అని రోడ్లరాస్త పత్రిక ఆరోద్యంలో ఉంది నువ్వు ఆయనతో పాటు సమాధి చేయబడ్డవాడవు ఆయనతో పాటు సమాధి చేయబడ్డ నువ్వు ఉండాలా అది తీర్చుకోవాల కాబట్టి సమాధి చేయబడ్డ వాళ్ళు ఉంటారు ఈ లోకంతో ఏ సంబంధం లేని వారి ఉంటారు ఈ లోకంలో ఆడంబరంగా జీవించాలా ఈ లోకంలో ఏదో సాధించాలా ఇది లేదా మనందరికీ ఆసక్తి ఈ లోకంలో ఉన్నత స్థితికి ఎదగాల ఈ లోకంలో ఏదో గొప్ప స్థానం పొందుకోవాలా ఏదో సాధించాలా అన్న ఆసక్తి మన అందరికీ లేదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కానీ మన ప్రభులో ఉండాలా అన్న ఆసక్తి ఎవరికైనా ఉందా ఉందా ఐదు రొట్టెలు రెండు చేపలకు సంబంధించిన బోధ సండే స్కూల్ టీచర్స్కి చాలా బాగా తెలుసు ఇక్కడ చాలా మంది ఉన్నట్లు సండే స్కూల్ టీచర్స్ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మందికి పంచి పెట్టినాక ఏం జరిగిన ఎప్పుడన్నా సండే స్కూల్లో తెలిసింద్రా ఎప్పుడు ధ్యానించలేదు నా సమస్యలో నేను మా టీచర్స్ నాకు చెప్పలే సంటే స్కూల్ టీచర్స్తో కూడా నేను మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడన్నా చెప్పింద్రా ఐదు రొట్టెలు రెండు చేపలు అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసింది అక్కడ మందికి పంచిపెట్టాక పన్నెండు గంపాలు మిగిలినాయి సమృద్ధి ఇవన్నీ బాగున్నాయి చెప్పడానికి కానీ దాని తర్వాత ఏం జరిగిందన్న విషయము ఒక్కసారి ధ్యానించింటే ఈరోజు క్రైస్తవ జీవితము ఆడంబరంగా ఉండకపోయాడు నేను తప్పంటే నేను ఆడంబరంగా కానీ ప్రభులు నువ్వు ఆడంబరంగా లేవు ఈ లోకంలో ఆడంబరంగా ఉంటే అర్థం లేదు దాన్ని అనుకే మనకి తేడా లేదు ఈ లోకం నుంచి వాళ్ళం మనం కాబట్టి మన ప్రభులో మనం ఆడంబరంగా లేకపోతే ఏమీ అర్థం లేదు కదా ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్నాక శిష్యులు ప్రభు నువ్వు ఎక్కడికి నీ గురించి మేము వెతుకుతున్నాం అన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నారు మీరు రొట్టెలను గుర్తించట వాళ్ళని అన్న వెతుకుతున్నారా ఈ లోకం ఆ రీతిగా వెతుకుతుంది ప్రభుని రొట్టెల కొరకు ఈ లోకంలో ఏదో సంపాదించమని ప్రజలు ఎత్తుకున్నారు పడది కానీ నేను ఇతను చెప్తున్నాను అని అంటున్నాడు ఇది ఆజ్ఞ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అని హెచ్చరించేడు అక్కడ మనమంతా ప్రయాసం అదే గంటలు గంటలు చదువుతూ ఉంటాము ఏదో సాధిస్తూ ఉంటాము ఏదో ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటాం అంతా క్షయమైంది అంతా నశించిపోయాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెనిషబుల్ అంత నశించిపోయాడు కదా అంత క్షయమైంది ఇదంతా వెరికో పట్టణానికి సాదృశ్యం ఈ లోకం ఈ లోకంలో ఉన్నదంతా శంపితమైంది కానీ దాని కొరకు ప్రయాసపడుతున్నాం కానీ ప్రభుత్వం చేస్తుంది నేను కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అది కానీ అక్షయమైన ఆహారం ఏందో తెలియకపోతే నువ్వు దేని కొరకు కష్టపడుతున్నాడు ఇంతకాలంలో అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నాం మనం అనేక ప్రాంతాలలో సేవకు వెళ్తున్నాను ప్రార్థనాంశంలో బ్రదర్ పాస్టర్ గారు ప్రార్థించేయండి నా కష్టం ఇది నా కష్టం అది పిల్లల గురించి కుటుంబం గురించి ఉద్యోగం గురించి ఎగ్జామినేషన్స్ గురించి ప్రమోషన్స్ గురించి బాస్కీ నాకు పడతలేదు కలిసి నా మీద నేరాలు మోపుతున్న ఇదే సమస్య పిల్లలు సరిగా చదువుకుంటలేరు పెద్దవాళ్ళు సరిగ్గా మాట వింటలేరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు ఇవే సమస్య వీటి గురించి ప్రార్థించండి కొంతమంది సిస్టర్ వస్తారు బ్రదర్ మీరు ఫార్టీ డేస్ మా గురించి ఉపాసన ఉండి మీ గురించి నేను ఫాస్టింగ్ ఉండాలా సిస్టర్ అని అంటారు జోక్ వేస్తాను కానీ వాళ్ళకేందంటే నేను ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి జవాబిస్తాడు కానీ వాళ్ళు ఫాస్టింగ్ నుండి ప్రార్థన అటువంటి స్థితికి ఈరోజు క్రైస్తవ జీవితం ఎదిగిపోయింది ఎవరో శ్రమపడి ప్రార్థన చేయాలి కానీ మన మనము శ్రమపడము ప్రతి ప్రార్థనాంశము ఈ లోకంలో ఏదో సంపాదించడం కొరకే ఉంది అది క్షయమైందా కాదా అక్షయమైన విషయాల గురించి ఎవరన్నా ప్రార్థన చేస్తారా నా దగ్గర ఎవరు రాలేదు బ్రదర్ నా గురించి ప్రార్థించాను బ్రదర్ దేవుని జ్ఞానంలోనేది వర్దీలాలా దేవుని జ్ఞానంలోనే అభివృద్ధి చెందాలా నాకు ఈ వాక్యం ఎంత చదువుతున్నా అర్థం కాదు మీరు ప్రార్థన చేయండి నాకు వాక్యం అర్థం కావాలా నేను నేర్చుకోవాలా బ్రదర్ నాకు చాలా ఆసక్తి అన్న ప్రార్థన ఎంతో నేను బైబిల్ ప్రవచనాలు నాకు ఏం అర్థం కావట్లేదు ప్రార్థన చేయండి పడు అర్థం చేసుకోవాలా అన్న ప్రార్థనాంశం లేదు ఇవ్వచ్చు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి దేవుడు ఈ లోకంలో ఏం చేయబోతున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ నాకు ప్రవచన వరం కావాలా బ్రదర్ అన్న ప్రార్థనాంశం లేదు ఒక సంఘానికి వెళ్తే బ్రదర్ ప్రార్థించండి నాకు భాషల వరం కావాలంట ఇంకో సంఘానికి వెళ్తే నాకు భాషల అర్థం చెప్పే వరం కావాలా బ్రదర్ ప్రార్థించండి ఇంకో సంఘానికి వెళ్తే బ్రదర్ అద్భుతాలు చేసే వరలు మా కమల మా సంఘంలో మంచిగానే వినడానికి ప్రార్థన లేదు అవి కరెక్ట్గానే ఉన్నాయి కానీ అసలైన ప్రార్థన అక్షయమైన ఆహారం కొరకు ప్రార్థన లేని ఎక్కడ చూస్తలేదు ఆ ప్రభు మన ప్రభువు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన సజీవుడు అని రుజుపరచాలనుకుంటున్నాడు మనతో మనం అతని సరను వింటలేదు ఆయన మాట్లాడే సమయానికి మన మనసు పరిపరి విధాలుగా అలసిపోతున్నాం క్షేమైన ఆహారాల కొరకు ప్రయాసపడేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో క్షేమే నరకు పాస్టర్ ఒక్కడే ఆ క్షేమేణరకు ప్రయాసపడాల పేదృరాష్ట్ర పత్రికల్లో ఎవరన్నా తెలుసా అందరినీ యాచకులుగా చేసుకున్నాడా లేదా చీకట్లో నుంచి ఆశ్చర్యకరంగా తన వెళ్ళడం నడిపించడం అని గుణాదేశాలను ప్రచురించే నిమిత్తం మీరందరు ఎవరు రక్షింపబడ్డ వారందరు ఎవరు యాచక సమూహం రాజుల వంశం ఏర్పరచబడిన వారు దేవుని ప్రజ దేవుని సత్తు పరిశుద్ధ జనంగా మార్చిండు ఆయన సిలవ మరణ మార్చిండు కానీ మనము యాచకుల్లాగా ఉన్నామా ఈరోజు దీంట్లో చూసుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఏ రీతిగా చెల్లిస్తున్నారో తర్వాత అవతలకి వెళ్ళిపోతున్నారు త్వరగా ఇంటికి వెళ్ళాలా బండుకోవాలా ఒకవేళ ఆల్రెడీ వండుకుంటే పర్లేదు బయటకి వేసుకొని తినేయాలా దాని తర్వాత టీవీ ఆన్ చేసుకోవాలా లేకుంటే హైదరాబాద్ సిటీ సినిమాకి వెళ్ళిపోతారు నాకు తెలుసు లేకపోతే కొంతమంది ట్వెల్వ్ థర్టీకి చర్చ్ అయిపోగానే అక్కడి నుంచి హిరానీ హోటల్కి వెళ్ళిపోతారు మంచిగా బిర్యానీ తినేస్తారు ఫ్యామిలీ అంతా ఎవరు వండుకుంటారు కదా ఇంటికి వెళ్ళిపోయి తినేసి పనుకుంటారు కొంతసేటీవీ చూస్తారు సోమవారం నుంచి శనివారం యథావిధి జీవితాం ఏం ధ్యానించినాం ఏం నేర్చుకున్నావు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడని నువ్వు తెలుసుకుందో మీ జీవితంలో ఆయన సజీవుడా ఆయన నిజంగా మీ జీవితంలో సజీవుడు నువ్వు రుజువుపరచగలుగుతున్నావా ఇది బలహీనత క్రైస్తవ జీవితంలో ప్రపంచం ఉంది అక్షయమైన ఆహారం కొరకు కష్టపడడం మనం నేర్చుకోవాలని నిద్రించిన వారి కంటే ముందు మనము పునరుదానం పొందము మరణించినాకనే పునరుదానం అని ఇంత తేటగా పౌరు వ్యాప్తం చేసేది మన ప్రభు ఏ రీతిగా మరణించి సమాధి చేయబడే మున పెరిగి లేచిందో మనం కూడా అదే విధంగా వెళ్లాల్సింది అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తుంది కాబట్టి పొరిత రాష్ట్ర ఫస్ట్ కారణం ఆయన సజీవుడు అని చెప్పడానికి నిదర్శనం లేక కారణాలు పౌలు మొదటి పొందిన రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము నూడు ఐదు వర్షాలలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఎవరన్నా ఈ ప్రశ్న మీ జీవితంలో వేస్తే ఆయన సజీవుడు అని రుజుపరుస్తావా అంటే ఇది జరిగింది అని నువ్వు రికార్డ్స్ చూపించాలా నేను చూపిస్తా ఆయన సజీవుడు నేను రికార్డ్ చూపిస్తాను సరే ఉదయం మగ్గలేని మరియా వేరొక మరికొందరు స్త్రీలు సమాధి తోట పెళ్లిళ్ళు అక్కడ ప్రభువు లేడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది నా ప్రభు ఎక్కడో నా ప్రభు లేడని ఏడ్చుకుంటూ వచ్చింది అప్పుడు దూత మాట్లాడుతున్నాడా అమ్మ ఆయన లేడు ఆయన ఇంతకుముందు మీతో చెప్పినట్లు ఆయన తిరిగి లేచిండి సమాధి నుంచి తన మనల్ని విజయం పొందినవాడు అని దూత సాక్షి దాని తర్వాత శిష్యులకు కూడా అది జరిగిందా ఆయన ఏం లేచిండు లే ఒక్కడు పరిగెత్తి తర్వాత ఒక్కడు పరిగెత్తి ఎందుకంటే అనుమానం దుడక ఇది నిజమా డౌట్ క్లారిఫై చేసుకోవాలి పరిగెత్తి పోయి వెళ్ళి సమాధి దాని తర్వాత అనేక మంది శిష్యులు వెళ్ళడం ఇవన్నీ మనం మనకు తెలిసిన విషయాలే ఆయన సజీవుడు అన్నదానికి పౌరులు చివరిగా శిష్యులలో జాబితా చేయబడ్డవాడు ఆత్మ నిష్టం మీరు అర్థం చేసుకోండి పన్నెండు మంది శిష్యులలో నిష్కర్యో తీత తప్పిపోయినవాడు తక్కిన వాళ్ళు తప్పిపోయిన తిరిగి వచ్చినారు ఒక యోహాను భక్తుడే యోహాను శిష్యుడక్కడే ఆయన మరణా వరకు నిలబడ్డవాడు ఆయన మరణించే వరకు ధైర్యం నిలబడ్డవాడు అంటే తీర్మానించుకున్నాడు నా ప్రభు మరణిస్తుంటే నేను జీవించి ఏమి లాభం అని సంపూర్ణంగా అర్థం చేసుకున్న శిష్యులలో అతడొక్కడే మనమంతా ఆ రీతిగా ఉండాలా అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఆయన కొరకు నేను ధైర్యం నిలబడతా అన్న స్థిరత్వం మీ భావాలు ఇవ్వచ్చు తక్కిన శిష్యులాగా పరిగెత్తిపోవడానికి వీల్లేదు ఆ విషయం అర్థం చేసుకున్నారు ఆ కాలానికి మనం చిధపడుతున్నాం ప్రపంచమంతట పౌలు విస్కర్ యోత యోధ స్థానాన్ని సంపాదించుకోవాలా దేవు దృష్టిలో కానీ శిష్యులు ఏం చేశారంటే విస్కర్ యువత యోధ స్థలంలో మతియాస్ అనే ఒక వ్యక్తిని శిష్యునిగా ఏర్పరచుకుని చీట్లు వేసుకోవాలి ఆ చీట్లు ఒక వ్యక్తి మీద పడ్డాయి మతియాస్ అని అతన్ని పన్నెండు మందిలోనే కానీ దేవుని దృష్టిలో మటుకు పన్నెండవ పౌలు కావాల్సింది అయినా కాని నేను పన్నెండు మందిలో లెక్కింపబడకుండా కానీ నేను ఆయన కొరకు సాక్ష్యం ఇస్తానని తీర్మానించుకున్నవాడు ఆయన చూసి ప్రభుని ఆయన సజీవుడు నేను కానీ వెరిఫై చేసుకోవాలా ఆయన అనేక ప్రాంతాలలో డూరోపి పాండంలో సేవ చేసినవాడు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను ప్రజలకు చూపించాలా ఆయన సజీవుడని ఆయన ఒక టెస్ట్ చేసుకున్నాడు ఈ టెస్ట్ మన ప్రభు మరణించిన ఐదు సంవత్సరాల తర్వాత పౌలు చరిత్రలోకి వస్తాడు ఆయన మరణించి తిరిగి లేచి గెలిపైన ఐదు సంవత్సరాలకి పౌరుడు చరిత్రలోకి వస్తాడు అప్పటికిస్తే అతను మరణించడం ఇవన్నీ మీకు తెలుసు పౌలు తిరిగి ఎలుసలేమకొచ్చి పేతురు యాపవులను కలిసి ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలా ఆయన నిజంగా సజీవుడైతే ఆ స్థలాలని నాకు చూపించండి ఎవరెవరు అతన్ని చూసిండ్రు సజీవుడిగా వాళ్ళందరితో నాకు పరిచయం చేయి అని అతను పోయి ఇన్వెస్టిగేషన్ చేసి కాబట్టి క్రైస్తవా జీవితంలో ఇన్వెస్టిగేషన్ చేయాలా రీసెర్చ్ చేయాలా అన్న విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసి మీరు చదవలేదా మొదటి నుంచి ఏం రాయబడిందో మీరు గ్రహించలేదా లేఖనని పరిశోధించలేదా అని ప్రశ్నించి అక్షయమైన ఆహారాన్ని మీరు పరిశీలిస్తున్నారా అక్షయమైన ఆహారంలో ఏం రాయబడిందో మీరు చదవలేదా ఈ లోకపు పుస్తకాలు గంటలు గంటలు చదువుతాం కానీ బైబుల్ ఒక గంట చదవగలమా న్యూస్ పేపర్ క్షుణ్ణంగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివేస్తాం అది సరిపోదని టీవీ న్యూస్ కూడా చదివేస్తాం అవన్నీ సరిపోకుండా ఇంకో తెలుగు న్యూస్ పేపర్ ఇంకో ఇంగ్ న్యూస్ న్యూస్ పేరో చదివేస్తాం మీదంతా టైం వేస్ట్ చేస్తున్నాను దేవుని నాకు పోయిన వారం బయలుపరిచే అపవాది దుష్టుడు సైతానుడు ఈ జనరేషన్ని ముఖ్యంగా దేవుడి డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు మీ కాన్సంట్రేషన్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు వాడు దేవుని మీద కేంద్రీకరించుకోకుండా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలగదేయకుండా వాడు మీ మనసుని పరిపరి విధాలుగా నడిపిస్తుంది ఆ విషయాన్ని కలిగించలేవచ్చు ఎందుకు నడిపిస్తుందంటే వాడిని తెలిసి ఇది సునీ మిమ్మల్ని పడగొట్టాలంటే మీ విశ్వాసం నుంచి మిమ్మల్ని పడగొట్టాలంటే డిస్ట్రాక్ట్ చేయడం మొబైల్ ఫోన్స్ టెలివిజన్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ సినిమా థియేటర్స్ ఇంకా రకరకాల విషయాలు ముసలమ్మచ్చట్లు స్టాండర్డ్ డిస్ట్రాక్షన్ ఈ లోకంలో ఈ ధర్మ కలిస్తే దేవుని వాక్యాన్ని జనించాల్సింది పోయి పాలిటిక్స్ ధ్యానిస్తారు ఆ స్టేట్ ఏం జరుగుతుంది ఈ స్టేట్లో ఏం జరుగుతుంది టైం అంతా వృధా చేస్తున్నాం మనం దుర్దినంలు కదా ఇది సమయాన్ని పోయాక సద్దినేం చేస్తామని చెప్పిండే పావులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసేది కానీ మనం సమయాన్ని ఎంతగానో పోనిస్తున్నాం సెక్యులర్ చదువులు వేస్ట్ అన్నీ చెప్తలేము మీరు టెన్త్ క్లాస్ కొరకు ఎంతగా సిద్ధపడుతున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్ కొరకు ఎంత సిద్ధపడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఎంతగా కష్టపడుతున్నారు ఎన్ని గంటలు పుస్తకాలు ధ్యానిస్తున్నారు కానీ ఏ రోజన్నా అక్షయమైన ఈ ఆహారం గురించి పట్టించుకున్నరా క్రైస్తవ జీవితంలో ఉన్న బలమైన ఇది ఆయన పునరుద్ధానం కొందినవాడు అని నువ్వు రుజువుపరచాలంటే ఆయన వాక్యము ధరించకపోతే ఆయన సరైనం చెప్పలేవు నీకు సాక్ష్యం ఉండే నీకు శ్రమ తప్పదు ప్రకటించకపోతే నీకు శ్రమ తప్పదు క్రైస్తవులు అందరూ శ్రమలకుండా పోతారన్న ప్రవచనాలు బైబిల్లో ఎందుకు పోతారు ఎందుకు తప్పించుకుంటారు అన్న ప్రవశన కూడా ఉంది ఏ రీతిగా శ్రమలను తప్పించుకుంటారు అన్న ప్రవచన నీకు తెలియకపోతే నువ్వు శ్రమలకుండా పోక తప్పదు నువ్వు అంటావా నాకు తెలీదు ప్రభు అని అక్కడ ముందుగానే రాసి పెట్టిన పాటు నేను ప్రవచించి వాటిని భద్రపరసీ కానీ నేను వాటిని ధ్యానించలే సమయం లేకుంటే మీరు డిస్ట్రాక్ట్ అయిపోయినారు మీరు మోసపోయినారని యాకో విందాకన్నాడు మీరు వింటున్నారే కానీ మోసపోతున్నారు అన్నాడు ఎందుకు ఎందుకు మోసపోతున్నారు మీరు విని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు ఈ గేట్ దాటితే మర్చిపోతున్నారు ఆదివారము ఈ గేట్ దాటితే మీరు అనేకమైన విషయాలు మర్చిపోతారు ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు అనేకుల ద్వారా కానీ మనం మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నాం వాటిని ఇంటికి వెళ్ళి ధ్యానిస్తలేం ఎక్కడ మన హృదయంలో భద్రపరచుకుంటలేం కానీ ఈ లోకపు విషయాలు మటుకు చాలా పర్ఫెక్ట్గా మెమరీజ్ చేసుకుంటాం ధైర్యలో రాసుకుంటాం రేపు పలాని వ్యక్తిని కలవాలా పలాని స్థలానికి వెళ్ళాలా అవన్నీ మట్టుకు బాగా రాసుకుంటాం అవి మెమరీలు ఉంటాయి కానీ ధర్మశాస్త్రం మెమరీలో ఉండదు ఆయన మాటలు మెమరీలో ఉండలేవు చాలా కష్టతరం వినడానికి చెప్పడానికి కూడా నాకు కష్టతరం మీ విశ్వాసము అంచలంచలుగా ఎదగాలంటే మీరు వింటున్న ఈ వాటిని జాగ్రత్తగా మెమరీస్తోంది దాని ప్రకారంగా జీవించమని చెప్పింది వాటిని మర్చిపోతున్నాం కాబట్టి వాటి ప్రకారంగా జీవించలేకపోతున్నాం మనం ఎక్కువ చాలా కష్టతరం కదా కాబట్టి ఈ ఫార్ములా మీకు అర్థం కావాలా మొదటి పనులు రాసిన పత్రికలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పదిహేనవ అధ్యాయము మొదటి కొరత రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము ఆయన తనంతట తాను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న విషయం ఇది ఎంతమంది ఆయనని సజీవంగా చూసిడు ఆయన తిరిగి ఏర్చిండు అన్న విషయాన్ని రుజుపరచగలిగిండ్రదండి చూడండి పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నుంచి బాగా అర్థం చేసుకోడు ఒక ఉపదేశం ఇవ్వబడింది అంటే కొంతమంది పెద్దల నుంచి సేవకుల నుంచి ఏందో ఆ ఉపదేశం బాగా అర్థం చేసుకోండి పునరుద్ధరణకి సంబంధించిన ఉపదేశం అతను పొందిండు ఆయన సజీవుడు అన్న ఉపదేశం ఆయన పొందిండు ఆయన నిజంగా సజీవుడు అని రుదుపరచడానికి ఆధారాలు పొందుకున్నాడు అది ఏందో చూడండి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి సమాధి చేయబడను లేఖనముల ప్రకారము చూడండి కొంచెం ఆగంస్టర్ మూడో దినాన్ని లేపబడను లేఖనముల ప్రకారం అంటే ప్రవచనాల ప్రకారం పాత నిబంధన కాలపు ప్రవచనాలు చాలా ఉన్నాయి చాలా రాసుకున్న మనకు అంత టైం లేదు ఇక్కడ మీద మీరు పరిశీలించుకోండి అది మీ బాధ్యత మీరు వెతుక్కోవాలా ఇంతకాలము క్షయమైన ఆహారాన్ని మీరు వెతికినారు అందుకున్నారు ఇక మీదట నన్న అక్షయమైన సంపాదించుకోండి ఇది బహు విలువగలదు అన్ని నశించిపోతాయి కానీ ఇది శాశ్వతంగా నిలిచిపోయాడు మీ ప్రభుకు నిన్ను సన్నిహితంగా నిలబెట్టేది ఇదొకటే ఆయనలో లీనం కాడానికి అవకాశాన్ని చూపించేది ఇది ఒకటి దీన్ని విడిచిపెట్టి ఎంత సమయం నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినా అది క్షేమయ్యేడదే నువ్వెంతగా ప్రార్థించినా మీ విశ్వాసం బలపడదు మీరు ఎంతగా ధ్యానించినా మీ విశ్వాసం బలపడదు వాక్యము వలననే మీ విశ్వాసం బలపడతాది అని వాక్యమే చెప్తుంది మీ నడతని మీరు ఏ రీతిగా శుద్ధీకరించుకుంటారు మీ పాపములు ఏ రీతిగా శుద్ధీకరణ పడతాయి ఎంతగా ప్రార్థన చేసినా శుద్ధీకరణ పడతాయా ఎంతగా ధ్యానించినా శుద్ధీకరించబడతాయా కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది అజల అగేషన్ గానీస్తూ ఉంటాం తమ నడతను ఎరితిగా శుద్ధీకరించుకోగలరు దేవుని వాక్యం ఆయన వాక్యమే నేను శుద్ధీకరిస్తూ ఉంటుంది ఆయన వాక్యమే నేను హెచ్చరిస్తూ ఉంటుంది నీ బలహీనతలు ఏంటనే చూపిస్తూ ఉంటుంది నీ బలహీనతల నుంచి నువ్వు బిడుదల పొందుకొని ఆయన కొరకు జీవించాలి నేర్చుకోవాలా కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఈ యొక్క ఫార్ములా ఏది చూడండి మరోసారి ఐదవ వర్షనంలో ఉంది చూడండి ఈ ప్రిన్సిపల్ అంటే ఆయన సజీవుడు అని ఏ రీతిగా ఆయన పరీక్షించి తెలుసుకున్నాడు పౌలు చాలా లేటుగా ప్రభుడు తెలుసుకున్నాడు కరెక్టే శిష్యుల జాబితా చేరుకున్నా శిష్యులందరికంటే గొప్ప సేవ చేసిన వాడు ఆయన ఏడు సంఘాలు స్థాపించింది నీకు తెలుసా ఆయన సేవా జీవితంలో ఏడు సంఘాలు స్థాపించింది నాకు అది చాలా ఆసక్తి కలిగింది ఎందుకంటే కొంతకాలం క్రిందట ఒక 8 ఇయర్స్ క్రితం ఒక సిస్టర్ నన్ను తమ గ్రామానికి ఆహ్వానించింది బ్రదర్ ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామానికి రావాలా నేను ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా మీరు వచ్చి అక్కడ మాట్లాడాలి మెదక్ అనే ప్రాంతం అది సమ్మర్ టైం చాలా భయంకరమైన ఎండ ఆమె మిమ్మల్ని పిలిచింది మేము వెళ్ళినాం ఆమె లేదు తన ఇంట్లో ఆమె ఎక్కడికి ఎవరికి అడ్రస్ లేదు అదే మాకు మొబైల్ ఫోన్స్ కాన్సెప్ట్ లేదు ఆమె గురించి ఆడుకుంటా ఆడుకుంటా ఎన్ని గ్రామాలు తిరిగాను రోజు సాయంత్రం చివరికి 7 గంటలకి ఒక గ్రామంలో దొరికిందండి ఆశ్చర్యం ఏంటంటే ఆ సిస్టర్ పేరు అదృశ్యం పేరు చాలా బాగుంది అదృష్టం చివరికి దొరికింది మనం ఆమె బ్యాప్టిస్ట్ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపర్ ఇంట్లో పని మనిషిలాగా పనిచేసేది కనెక్టివిటీ నీకు బాగా అర్థమవుతుంది రోజు ఆమె కూడా బ్యాప్టిస్ట్ సంఘస్థురాలని చెప్తున్నాను మీకు నేను ఒకరోజు దేవుడు ఆమె తను మాట్లాడినట్ట పలానా స్థలానికి వెళ్ళి నువ్వు త్వరగా పొంది స్థిరపడు నేను నీ సేవకు ఏర్పరచుకున్నాను ఆమె సరే నేను తక్కువ చెప్తానని మీరు బాగా తెలుసుకున్నాను ఆమె సాక్ష్యాన్ని చెప్తున్నాను ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సంఘంలో స్థిరపడింది చదువు రక్షణ అనుభవం పొందుకుంది బాప్తిజం పొందుకుంది తెలుగు నేర్చుకుంది టూ మంత్స్లో తెలుగు నేర్చుకొని తన జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తుంది మెదక్ ప్రాంతంలో నాలుగు చర్చిలు కట్టింది నాలుగు చర్చిలు స్థాపించింది ఒక స్త్రీ నాకు సిగ్గు అనిపించింది ఐ మీన్ చూసి చదువురానిది పని నాలుగు సంఘాలు స్థాపించి అనేక గ్రామాలలో సేవ చేస్తుంది నేను అలా చేయగలనా నేను అలా చేయగలుగుతున్నా తన భర్తతో తనకి ఎంత కష్టమున్నా ప్రోత్సాహం లేకున్నా తను తీక్షతతో పట్టుదలతో సేవ చేసేందుకు ఆయన సజీవుడు అనడానికి ఆయన జీవితం నిదృష్టం అని నేను చెప్తున్నా ఒక స్త్రీ బైబిల్ అంతటా మనం స్త్రీలు సేవ చేయడం చూస్తాం సమర స్త్రీ కూడా ఆయన మెస్సయ్య అనే ఇవ్వలేదా చింతా ఒక ఘట్టం అయ్యా మేము సమరయుం మీరు మందిరాలకు మమ్మల్ని రానియరు మాకేమో గిరిజీ పర్వతం మీద మందిరం ఉండే మీరు దాన్ని కూలగొట్టింది మరి మేము ఎక్కడ ఆరాధించాలా దేవుణ్ణి అని ప్రశ్న వేసింది మాకు మందిరంలో మీరు రానియారు ఎరుసలేం మందిరంలోనికి మీ అంటరాని వారమని మేం మందిరం మీరు కొలగొట్టిండ్రు మరి మేము ప్రభుని దేవుని ఎక్కడ ఆరాధించాలా అంటే అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళి ఆరాధించడానికి లేదా అంత పైన పర్వతం ఎక్కడానికి అవసరం లేదమ్మా అంత దూరం ప్రాంతానికి వెళ్ళి దేవుని చూపించడం అవసరం లేదమ్మా ఈ సిటీకి వెళ్ళడము ఆ దేశానికి వెళ్ళడము ఆ పట్టణం వెళ్ళడం పరిశుద్ధ పట్టణం వెళ్ళడం రోమ్కి వెళ్ళడము ఇటలీకి వెళ్ళడం ఇవన్నీ అవసరం లేదమ్మా ఈరోజు ఉంటే అతనే చెప్పేవాడేమో మీరు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదమ్మా ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ రెండు ఆరాధిస్తున్నామా ఈ రెండు విధాలు ఆరాధిస్తున్నామా ఆత్మతోనూ సత్యంలోనూ ఆయనని ఆరాధిస్తున్నామా సత్యము తెలియకుండా ఆరాధిస్తే మీకు ఏమి లాభం జరగదు ఆత్మ ఉన్నదా అన్న ప్రశ్న పరశు ఆత్మా నేడు ఉన్నదా అని ప్రశ్నిస్తాడు అప్రస్థానం పంతొమ్మిది అది ఒక గొప్ప సేవకుడు అవి నేను మీకు చూపించాను ఉన్నదా అన్న విషయం ఇరో చాలా మంది ప్రశ్నిస్తుంటారు ఒక తెలిసిన వ్యక్తి పుస్తకమే రాసిండ పరుశు లేదు అని రాసి పుస్తకం నాకు బాగా పరిచయం తర్వాత కట్ చేసేసారు ఎందుకంటే అవన్నీ అవిశ్వాసానికి గుణం మన విశ్వాసాన్ని చెడగొట్టేది అవన్నీ మనుషుల కల్పితాల చేత అవన్నీ రాయబడ్డాయి కాబట్టి ఫస్ట్ ఫార్ములా పౌలు తెలుసుకున్న విషయం చూడండి ఆయన కేఫాకును తర్వాత పన్నెండు గురికిని కనబడేను ఆ లిస్టింగ్ రాసుకోండి ఎంతమంది కనిపించిండు ఆయన ఇది ఐ విట్నెసెస్ అంటర్ ఆయన ఎంతమందికి సజ్జుడని చూపించుకున్నారన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం కేఫా కనిపించింది అంటే పౌలు కేఫా అనే వ్యక్తిని పోయి కలిసి ఇంటర్వ్యూ చేసిండు నీకు ఎట్లా కనిపించిండు ఎప్పుడు కనిపించండు నేను నిద్రల ఉన్నప్పుడు కనిపించిందా నీకు కళల రూపంగా కనిపించిందా ఏ రీతి కనిపించింది అని అడుగుతున్నాడు కే తర్వాత పన్నెండు మంది శిష్యులతో మాట్లాడి సంభాషించి ఆయన ఏ రీతిగా నీకు కనిపించిండు చనిపోయి తిరిగి లేచినాక చూపించండి అంటే ఆ పన్నెండు మంది వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు మేము ఈ రీతిగా చూస్తున్నామని తర్వాత చూడండి అటు చూడండి ఎంతమందికి ఐదు మందికి మందలకు ఐదు వందలకు ఎక్కువైన అంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కి ఒక్కసారి కనిపించడం అక్కడ ఐదు లకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసారి మంది కనిపించింది సీక్రెట్ కాదు ఒకేసారి మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కి అతను కనిపించుకున్నాడు తన తాను ఆ ఐదు మందిని ఇంటర్వ్యూ చేయాలా లేదా చెయ్యాలా పౌరుల విషయం నేను చెప్తున్నా ఆయన క్షుణ్ణంగా పరిశీలించేది స్వీకరించలేదు పరిశీలించి స్వీకరించినాక మరణమాగినంత వరకు ఆయన సాక్షిగా జీవించగలిగా మన జీవితం కూడా అంతే ఆయన అసలు చూడమే హనుమానం నీకు తెలుసు నువ్వు రుజువు చేయలేకపోతున్నావు కానీ ఈ వాక్యం అర్థమైన రుజువు చేయాలి ఎందుకంటే చరిత్రాత్మకంగా ఆయన తిరిగి లేచిన ఇది వాక్యం నిదర్శనం తర్వాత ఆత్మీయ దృష్టం నేనే నాకు సాక్షిని అని నువ్వు చెప్పగల నేను చెప్తున్నా నేను చూసిన ప్రభుని ప్రభు నేను దర్శనవిధిగా చూసిన రెండు సార్లు చూసాను ఆయన సిలువ మరణ దర్శనాన్ని దేవునా చూపించింది ఒకరోజు రాత్రి సమయం నా ఆ రోజు రెండు మూడు గంటలు ప్రార్థనలో కూర్చున్నాను అరౌండ్ వన్ ఆ టైంలో ఆ దర్శనం కనిపించింది శిలువ మరణ దర్శనం ఆ దర్శనం చూసినాక నా జీవితం ఆ రీతిగా లేదు ఆ దర్శనాన్ని నేను అందుకే అనేక ప్రాంతాలకు పోయి వాటిని ప్రకటిస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన నేను చూస్తే దర్శనం నీకు ఎలివిజన్ కావచ్చు కదా అది నిజమను వెట రుచిపరచగల అని అడగొచ్చు కదా ప్రశ్నలు ఆ కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు మన పిల్లల్ని మనం ఆ విశ్వాసంలో చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసంలో పడిపోతారు కొంతకాలానికి వాళ్ళు ప్రభుని డిఫెండ్ చేసుకోలేరు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు నీ విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకోకపోతే అది విశ్వాసం ఎక్కడైంది మనుషులు నా గురించి సిగ్గుపడితే తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎదుటరించి నేను సిగపడ ఆయన మన గురించి సిగ్గుపడద్దు అంటే మనం కూడా సిగ్గుపడద్దు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి నీ నీ ప్రభు సజీవుడు అని నువ్వు డిఫెండ్ చేసుకోవాలని నీ ఇవన్నీ విషయాలు పౌన్ డిఫెండ్ చేస్తున్నట్లు చూడండి వీరిలో అనేకులు ఇప్పటి వరకు ఉన్నారు అంటే వాళ్ళందరితో ఇంటర్వ్యూ చేశాడు కొందరు నిధి నుంచిది ఏడవచనం చూడండి తరువాత యాకోబునకును అటు తర్వాత అపోస్తులు అందరికీ అంటే నూట ఇరవై మంది అపోస్తుంది కదా అపోస్త కార్యం మొదట అదేనే చూస్తాం ఎంత మంది అపోస్తులు అంటే నూట మంది తర్వాత మూడు వందల మంది ఒకసారి ఐదు మంది కనిపించాడు ఐదు ప్లస్ కనిపించాడు దాని తర్వాత యాకోబుకు పన్నెండు మంది కనిపించాడు దాని తర్వాత యాకోబు అటు తర్వాత అపోస్లకు అందరికీ కనబడను అందరికి కడపట అకాలమందు కాల పుట్టిన నాకును కనబడను నీకు అనిపించేడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అకాలమందు కాల పుట్టిన నేను ఆయన కాలంలో పుట్టలే ఆయన మరణాన్ని నేను గమనించలేకపోయినా చూడలేకపోయినాను కండారా ఆ కాలం అంటే ఆ తర్వాత పుట్టిన ఆ కాలం తర్వాత పుట్టినా శిష్యుల కాలం తర్వాత పుట్టినా ప్రభు కాలం తర్వాత పుట్టినా హార్డ్లీ సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ తర్వాత పుట్టిన నేను కానీ చూడలేకపోయినా కానీ ఆయన నేను చూడగలిగిన అని చెప్తున్నాడు అతను మనందరము అటువంటి దర్శనాన్ని చూడగలవా ఈరోజు నీ హృదయంలో ప్రభుని చూడగలవా ఆయన ఖచ్చితంగా తను తాను బయలుపరచుకునే దేవుడు మీకు విశ్వసిస్తున్నారు కదా ఆయన సజీవుడు అని మీరు చూడగలరా మూడు రెండవదిగా మార్పు సువార్తల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం రెండవ కారణం ఆయన సజీవుడు అని చెప్పడానికి మార్పు సువార్తలనే అక్కడ ఉంటుంది ఆ స్త్రీలు ముగ్గురు కొంతమంది స్త్రీలు ఆ సమాధి తోట వెళ్ళిన విషయం మీరు ధ్యానిస్తూ ఉంటారు సాధారణంగా ఆ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు ఏం జరిగిందన్న విషయం మీకు తెలుసు విషయం నమ్మలేదు ఎందుకు నమ్మలేదు అంటే స్త్రీల సాక్ష్యాన్ని స్వీకరించని కాలం అది కోట్స్లల్లో కూడా స్త్రీల సాక్ష్యాన్ని స్వీకరించదు ఆ కాలం అది సెంచరీ సొసైటీస్ అట్లుండే కూడా స్త్రీ సాక్ష్యం చెల్లెదు అంత భయంకరమైన కాలం కానీ ఆ స్త్రీల సాక్ష్యం అతను మొట్టమొదటిసారి తన సజీవుడు అని బయలుపరుచుకున్నవాడు మనుషులు దేన్ని తృణీకరిస్తారో అదే విధానాన్ని ప్రభు మనకి స్వీకరించడం చూపిస్తూ ఉంటాడు తృణీకరింపబడ్డ స్త్రీల ద్వారానే తను తను బయలుపరచుకున్నాడు సమగ్ర స్త్రీని ఎంతకైతే తృణీకరింపబడింది ఒక్కతే స్త్రీ వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఆయన మెస్సయ అని తన పట్టణానికంతా ప్రకటించి రక్షణ నడిపించింది ఆ అదృశ్యాన్ని సిస్టర్ ఏ రీతిగా ప్రకటించిందో దాని తర్వాత నేను అదే విధానం పాటించిన నా జీవితకాలంలో నూరు సంఘాలు స్థిరపరిచిన అవి పాస్టర్లకు అప్పగించిన నాకు అవసరం లేదని తీర్మానించుకున్నాను నా సేవ జీవితం ఏదో నాకు అర్థమైంది ఒక సంఘానికి పట్టుబడి జీవించేవాళ్ళైతే ఇంత దూరం నేను రాకపోయేవాడు మీతో ఈ విషయాన్ని పంచుకోకపోయేవాడు వివాహితుడైన పాస్టర్కి వాటిని ఒప్పగించేసి తిరిగి నేను ఎప్పుడు ఆ సంఘాలకు వెళ్ళలేదు ఎందుకంటే నాకు అర్థమైపోయింది నా సేవ సంఘాలు పట్టుకోవడం కాదు గూడు కట్టుకొని ఒక సలం నివసించేవాడిని కాదు నేను దేవుడు నాకు బయలుపరిచిన ఈ విషయాలు అనేకలకు ప్రకటించాలా అదే నాకు పిలుపు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను ప్రవచనాలకు సంబంధించిన విషయాలు అనేక ప్రకటించాలా గత ఆరు సంవత్సరాల నుంచి మీ ప్రవచనాలన్నీ రికార్డింగ్స్ రూపకంగా ఇంటర్నెట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరన్నా తినచ్చు కల్లం బైబిల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అని మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు ఆ వెబ్సైట్ వస్తుంది అక్కడ మీరు అన్ని డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు మీరు వ్యక్తిగత జీవితంలో వాటిని సిరీస్ రూపకంగా రాసుకోవచ్చు పెడల్స్ అలా కాపీ చేసుకోవచ్చు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు డైరెక్ట్గా వినొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ ప్రవచకాలు వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాలలో మేము సువార్త ప్రకటించామో అవన్నీ రికార్డింగ్ జాగ్రత్తగా బతపరచడం ఇంకటి అనేకులు వినాలా చెప్పబడ్డ వాక్యము అక్కడికి నశించుకోవద్దు అనేకుల జీవితాలలోకి అది పోవాలా అద్భుతాలు చేయాలి ఎందుకంటే వాక్యం అద్భుతాలు చేసిందన్న విషయం కాబట్టి ఆయన అనేకులకు అగుపడి అన్నదానికి చరిత్రాత్మకంగా ఇక్కడ మనకి నిర్దర్శనంగా ఉంది ఈ వాక్యం అదే రీతిగా వెళితి సమాధి అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈరోజు కూడా ఈరోజు కూడా రెండవ కారణం వెళితి సమాధి ఉన్నది ఆయనని పెట్టిన ఆ సమాధి తోట ఇప్పటికీ ఉన్నది ఈరోజు కాబట్టి మీరు అక్కడికి పోవాలని నేను చెప్తున్నానా పోయి చూసి నేర్చుకోవాలని చెప్తున్నానా అవసరమే ప్రభువు అక్కడ లేనప్పుడు మీరు అక్కడ పొయ్యి వేసి కానీ ఈరోజు ప్రపంచం అంతటా సేవా జీవితంలో మీరందరూ అక్కడికి పోవాలా మీ విశ్వాసం బలపడాలా అనేసి బిజినెస్ చేస్తున్నారు వాటి మీద పరిశుద్ధ పట్టణానికి మీరు వెళ్ళాలా అక్కడ అన్నీ సమాధి చూడాలా యోగు సమాధి ఉందని గొప్ప భక్తుల సమాధులు అక్కడ ఉన్నాయి సమాధి చూడాలా అని పరిగెత్తుంటారు అక్కడ మనుషులు కానీ మనం ఎక్కడ పోనవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు విశ్వాసంగా ఉన్నందు అది ఎంటీ టూబ్ అక్కడ లేడు ప్రభు నేను నింతంగా డబ్బు పెట్టుకున్నా డబ్బు ఉంది కరెక్టే డబ్బు ఉంది కాబట్టి అక్కడ పోవాలే డబ్బు ఎక్కువ ఉంటే డబ్బు వారికి ఇవ్వడం నేర్చుకోవాలా అదే అపోస్తల పోదంటే అప్పస్తుల సేవ అదే రిపోకం డబ్బు ఉన్న ఏం చేశారు తీసుకొచ్చి అపోస్తల పాదల్లో దాడితే అపోస్తులు ఏం చేశారు లేని వారికి వాటిని వాటిని ఇచ్చేది సేవ జీవితం అంటే అది ప్రభుని ఇతరుల జీవితంలో ఏ రీతిగానో తీసుకుని కావాలంటే నీ యొక్క మాదిరిను విన్న వాక్యాన్ని తగినట్టు జీవించడమే కాబట్టి వెళితి సమాధి అనేది ఈరోజు కూడా నిదర్శనం ఆయన సజ్జీవుడని ఒకవేళ నిజంగా ఇంకా సమాధిలోనే ఉంటే ఆ సమాధి రోజు కనిపించండి మనకి దాని మీద రాతి బండలు ఉండేది ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తుల సమాధి ఈరోజు లోకంలో పాత నిబంధన కాలపు భక్తుల సమాధులు ఉన్నాయి ఈ లోకంలో ఈరోజు మన ప్రభు సమాధి వెలితి అది లేదు అందులో అతను లేడు కాబట్టి అతను సజీవుడు అని అందరూ సాక్ష్యం చెప్తున్నారు పౌరులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ స్థలం చూసి మన ప్రభు సజీవుడు అని సాక్షి చూడండి చివరిదిగా మూడవ కారణం నేను చూపించేసి ముగించేస్తాను మూడవ కారణం ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ఏం జరిగింది అన్న విషయమే అపోస్ల కారణం నుంచి మనం చూస్తూ ఉంటాం చూడండి ఈరోజు ఏం జరుగుతుందన్న విషయం నీకు చెప్పాలని కొన్ని మత గ్రంథాలలో ఆ విషయం రాయబడిందంట చాలామంది చెప్తా మన ప్రభు గురించి వారి మత గ్రంథంలో రాయబడింది అని చెప్తానంట చాలామంది కాబట్టి ఇప్పుడు వారి మత గ్రంథాలను నేను వారి భాష నేర్చుకోవాలా సంస్కృతం నేర్చుకోవాలా అరబ్బిక్ భాష నేర్చుకోవాలా నేర్చుకొని వాటి మీద ధ్యానించాలా మీ దగ్గర ఉన్న పుస్తకం ధ్యానించలే మీకు సమయం లేదు కానీ ఆ భాషను నేర్చుకొని అందులో ధ్యానించి అందులో ప్రభు గురించి ఏముందో తెలుసుకోవాలా ఏమైనా బాగుందా ఈరోజు జరుగుతుంది ప్రపంచమంతటా మొదటిదిగా అపోస్తే కార్యంలో వాళ్ళు తీర్మానించుకున్నారు ప్రభు ఆరుణమైనాక ఆయన సజీవులను సాక్షి ఉండాలి ఖండాన్ని చూసినాం కాబట్టి ప్రపంచమంతట పరి సుభో ఒకవేళ అతను సజ్జీవుడని వాళ్ళు గ్రహించలేకపోయితే వాళ్ళు సువార్త పని చేయకపోయేవారు మన దేశానికి సువార్త రాకపోయేది మీరు రక్షణ అనుభవంలోకి రాకపోయేవారు ఈ దినం మీరు ఏదైనా కూర్చొని దేవుని శుద్ధించకపోయేవారు మూడవ కారణం ఈరోజు జరుగుతుంది ఆయన సజ్వుడు అనడానికి మనమందరము సాక్ష్యం అన్న విషయానికి అర్థం చేస్తుంది కాబట్టి మూడు విషయాలు మీకు చూపిస్తాను ఈరోజు మూడు ప్రశ్నలు ప్రపంచం మనల్ని ఇస్తున్నది మొదటి ప్రశ్న మీకు తెలిసి ఉంటుంది ప్రశ్న ఒక మతస్థులు దీన్ని ప్రకటిస్తున్నారు దాన్ని మీరు ఏ రీతిగా ఎదుర్కొంటారు మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కోరుతాను నేను మీకు చూపిస్తున్నాను ఏంది ప్రశ్న అతను సజీవుడు అతను మరణించదే లేక మరణించిండేమో ఒకవేళ అతను మరణించింటే తన శిష్యులు తన శవాన్ని దాచిపెట్టిండ్రు అని ఒక బోధ దాచిపెట్టి అది వెలికి సమాధి అని ప్రకటించింద్రు అని ఒక బోధ దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి క్రైస్తవ సేవ జీవిత విధానం అంటే ఇది నేను చెప్పాడు కేవలం వాక్యాన్ని ధ్యానించి ఇది వెళ్ళిపోవడం కాదు మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ప్రభుని ధైర్యంగా రుజుపరచాలా ప్రజలకి ఆయన సజీవుడు ఆయన మరణించి తిరిగి లేచిన వాడు అన్న విషయాన్ని రుజుపరచాలంటే ఈ ప్రశ్న ఎలా జవాబిస్తుంది చెప్పిన శవాన్ని దొంగిలించుకోపోయేదా ఒక బోధ ఉంది ప్రపంచంలో కొంత క్రైస్తవ ప్రభుత్వం తెలుసు మన దేశంలో కూడా వచ్చింది ఆ టీవీ ప్రోగ్రామ్స్ అలా మంది చెప్తుంటే నేను విన్నా బాగా అర్థం చేసుకోండి ఆయన సమాధి చేపడ్డప్పుడు దానికి సీల్ వేసేది లాక్ వేసింది దానికొక గార్డ్ని పెట్టిండ్రు సెక్యూరిటీ గార్డ్ని పెట్టింది సీల్ వేసినప్పుడు లాక్ వేసినప్పుడు సెక్యూరిటీ గార్డ్ని పెట్టినప్పుడు ఎట్లా దొంగలిస్తారు అది రుజువుపరచలేదు ఆ ప్రశ్న అయ్యబోతుంది అత్తరలో మన కాలంలో అది బాహటంగా జరగబోతుంది రెండవది ప్రశ్న కొంతమంది వేస్తున్నారు హైదరాబాద్ లో కూడా ప్రశ్న వేస్తున్నారు అసలు అతను చనిపోనే లేదు శిల మీద అతను చనిపోయినట్లు యాక్టివిటీస్ అని ఒక బోతుంది ఈరోజు అది విస్తరిస్తుంది చెప్పండి దీన్ని మీరు ఏ రీతిగా వ్యతిరేకిస్తారు మీరు చెప్పేది తప్పు అని ఏతే మీరు వ్యతిరేకిస్తారు ఆ క్షణం మీరు మీ ప్రభుని కాపాడుకుంటున్నారు మీ హెదల్ ఆయన మీకు ఇచ్చిన విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారు పునరుద్ధరణం అంటే ఏం చెప్పండి ఆయన సమాధి మరణించి సమాధి చేయబడి తిరిగి లేయడం అని అంటే పునరుద్ధరం కదా మరి ఆయన తిరిగి లేచిండు ఆయన ఇప్పుడు సజీవుడు ఈ క్షణం మన మధ్యలో నివసిస్తున్నాడు ఎక్కడ ఇద్దరు కూకున్నాడు కొన్ని ఉంటారు ఉంటానాడు అతను మన మధ్యలో ఉన్నాడు అని నువ్వు రుజువు పరచాల ఆత్మదేవుడు కాబట్టి ఆత్మలోనే ఉంటాడు ఆత్మస్వరూపనే ఉంటాడు నీ ఆత్మలో అనేవి చూస్తున్నావు కానీ నీ లోకానికి రుద్దుపరచగలవా ఇటువంటి బోధ నేను ఏ రీతిగా ఖండించగలవు క్రైస్తవ జీవితంలో ఇది లేదా సంఘాన్ని మనం స్థిరపరిస్థలేని కూడా నేను తప్పులేక పెడతాను సంఘాన్ని మనము సిద్ధపరిస్థలేమో ఇటువంటి బోధలు ఉన్న కాలంలో ఏ రీతిగా మనము మన యవనస్తులని జాగ్రత్తగా అట్లా సిద్ధపరచగలరు ఎందుకంటే వాళ్ళు చాలా బలహీనంగా పడిపోతూ ఉంటారు వాళ్ళు బలవంతులే కానీ సునాయాసంగా పడిపోతూ ఉంటారు తప్పక తొట్టిల్తారని వాడికి వాడికి అటువంటి ప్రశ్నలు వేస్తే వాడు షేక్ అయిపోయి ఇంటికి వచ్చి నీకే ప్రశ్న వేస్తే నువ్వు కూడా చెప్పలేవు తల్లిదండ్రులమైండి మనము చెప్పలేము పాస్టర్లో ఏంటి మనం చెప్పగలుగుతున్నామా పాస్టర్లకు అంత ఇటువంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు మన యవనస్తులు ఏ రీతిగా దేవుని ఎదగలరో చెప్పండి సెక్యులర్గానే ఎదుగుతారు క్షయమైన ఆహారంలోనే ఎదుగుతుంది అక్షయమైన ఆహారంలోనే ఎదగలేదు బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నే చెప్పలేని కాలం ఇది ఎంతమంది భక్తులు రాస్తారంటే చెప్పలేని కాలేదు మ్యాథమెటిక్స్లో ఎన్ని ఫార్ములాస్ అని చెప్పేస్తాం గడగడ గడగడ ఫిజిక్స్ ఫార్ములాస్ అన్ని గడగడగడ చెప్పేస్తాం కానీ బైబిల్లో ఉన్నా ఏమీ చెప్పలేదు అటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రేమ చలారిపోతుంది యుగ సమాప్తికి వచ్చేటప్పటికి అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చలారిపోతుంది ఏదో ప్రేమ కలువరి సూపించిన ఆ ప్రేమ చల్లారిపోతుంది నచ్చిన తల అది చల్లార్చుకోండి చల్లార్చుకోకుండా ఉండే బాధ్యత మనది రోజ అన్న విషయం మనం నేర్చుకోవాలా కాబట్టి ఈ ప్రశ్నకు నువ్వు వేరీగా ఆయన యాక్టింగ్ చేసిండు ప్రిటెండ్ చేసిండు అనే విషయం కానీ అతను మరణించినట్లు ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు కదా అక్కడ శతాధిపతి ఎంతోమంది సైనికులు అక్కడ ఉన్నారు చాలామంది ఐ విట్నెసెస్ అక్కడ ఉన్నాయి వాళ్ళ పేర్లు అన్ని మీకు రాసుకోగలరా నేను ఇప్పుడు మీకు అవన్నీ చూపించాను ఎంతమంది ఆయన మరణించే టైంకి అక్కడ నిలబడింది వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి అక్కడ తర్వాత ఆయన శవాన్ని మోసుకొని వెళ్ళింది ఎవరు హరిమత్త అన్న యోసేపు అని వ్యక్తి గురించి ఆయన గొప్ప వ్యక్తి దెబ్బగల వ్యక్తి ఇతన్ని సీక్రెట్ క్రిస్టియన్ అంటాం బైబిల్లో బైబిల్లో కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ అంటారు ఈరోజు చాలా మందికి కనిపిస్తారు నాకు ఫీల్డ్లో పేర్లు వేరేగుంటాయి క్రైస్తవులని చెప్పుకోరు కానీ సీక్రెట్ క్రిస్టియన్స్ వారు జక్క సీక్రెట్ క్రిస్టియన్ కాదా ఆయన చూడాలనుకోలేదా జోసెఫ్ అని హరిమత్త హరిమత్తైకి సంబంధించిన జోసెఫ్ అనే వ్యక్తి సీక్రెట్ క్రిస్టియన్ కదా ఎందుకు ధైర్యంగా యూదులతో ఆ ప్రధమయాచకులతో మాట్లాడి ఆ రోమన్ సోల్జర్స్తో మాట్లాడి నా కథని చెవాన్ని నా సమాధిలో పెట్టుకుంటా అని తీసుకెళ్ళా లేదా ఆయన మరణించిన అన్న సాక్ష్యం అక్కడ ఉంది అవి మనం చూపించగలమా ఈ లోకానికి ఆయన సజీవుడు ఆయన మరణించి తిరిగి లేచి దానికి అక్కడ సాక్ష్యాలున్నాయి చివరిగా ఇంకొక ప్రశ్న జీజస్కి మన ప్రభుకి ఇంకొక క్విన్ బ్రదర్ బ్రదర్ ఉన్నాడు అనే ఒక బోధ బయలుదేరింది ప్రపంచమంతట మన ప్రభుకి వాళ్ళు క్విన్స్ అని ఇంకొక బోధ మన ప్రభులాగానే ఇంకొక అతను ఉన్నాడు అసలు అతను చనిపోయింది కానీ మన ప్రభు చనిపోలేదు అన్న బోధ ఒకటి ఉంది దాన్ని మీరు ఎట్లా ఎదుర్కోగలరు ఇవన్నీ చివరి కాలంలో మన విశ్వాసాన్ని చెడగొట్టే బోధలు ఇవన్నీ బయలుదేరినై మీ దగ్గరికి ఇంకా రాలేదు రాకముందు ఇది హెచ్చరిక వస్తే మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటారా మీ ప్రభుని మీరు కాపాడుకుంటారా మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా కోద్దు అన్న విధానంగా ఇవి హెచ్చరికల్లాగా ప్రభు మనకు చెప్తున్నాడు అటువంటివి లేవు కదా ఎక్కడన్నా విన్నారా అతనికి ఫిల్మ్ బ్రదర్స్ ఉన్నారా మరి ఒక శిష్యునే కనింది కదా ఇద్దరు శిష్యులని అంటే చూపించే ఇద్దరు శిష్యులంటే బైబుల్ మాట్లాడే దాని గురించి మనం చూపించాల ఆయన పుట్టే టైంకి ఒక్కడే పుట్టిండ అది చరిత్రాత్మకంగా కొన్ని కైసరు అనే రాజు కాలంలో సెన్సెస్ సర్వేలో అతని పేరు జాబితా చేయబడింది ఇద్దరు సహోదరుల అయితే ఇద్దరు పేరు జాబితా చేయబడి మనం చూపించాలి చరిత్రలో అతను లేదని ఇది తప్పు బోధ మీరు తీసుకొచ్చింది అని మనం ఖండించాల ఎందుకంటే దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నా పక్షంలో ఎవరు నిలబడతారు అని ప్రభు ఇది దుష్ట మన ప్రభు పక్షంగా నిలబడి వాటిని ఖండించే దేవుడి బిడ్డలు నువ్వు కేవలం సైలెంట్గా నా ప్రభుని నమ్ముకుంటా ఎవడి కర్మవాడు ఎవడి పాపన వాడుకోసం అనేది కాదు ను దాన్ని ఎదుర్కోవాలా అబద్ధాన్ని ఎదుర్కోవాలా ఆయన సత్యవంతుడు కాబట్టి మనం సత్యాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి నేనే మార్గము సత్యము జీవం కాబట్టి అతన్ని వెంబడిస్తున్నాం కాబట్టి మనం అతన్ని రుజుపరచాలా ఈ లోకాన్ని ఆయన సజ్జులను నువ్వు ఈరోజు రుజువు చేయాలా చివరిగా ఒక బోధ దాంతో మీకు వాక్యాన్ని ముగిస్తుంది ఏంటి బోధ శిష్యులకందరికీ మెంటల్ ప్రాబ్లం వచ్చిండాలా అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడించాలా అంతవరకు ఆయన కొడుకు కన గానీ కరీ కానీ ఆయన ఆయన తిరిగి లేసుకుని విన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పేదంతా ఒక మెంటల్ ఇల్నెస్ అంటున్నారు చూడండి మెంటల్ ఇల్నెస్ అంటే కోకన్కి రావచ్చు ఇద్దరికి రావచ్చు ఓకేసారి ఐదు వందల మందికి మెంటల్ ఇల్నెస్ ఉంటుందా ఓకేసారి నూట ఇరవై మందికి మెంటల్ ఇల్నెస్ వస్తుందా ఇవన్నీ మనము జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి రాబోతున్న శ్రమల కాలంలో భయంకరమైన ప్రశ్నల వర్షం కురిపించే మతస్థులు రాబోతున్నారు వాళ్ళు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతున్నారు సంవత్సరానికి లక్ష మందిని చింతపరుస్తున్నారు వాళ్ళు ప్రపంచమంతక వాళ్ళు నీకు అవసరం లేదు ఒకటి తెలియాల్సింది ఏంటంటే నీ ప్రభువుని నువ్వు కాపాడుకోవాలా నీ హృదయంలో అంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా ఈ లక్షణం నువ్వు కొనసాగించుకోవాలి ఎందుకంటే నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలా అని ఉంది లేకపోతే పోగొట్టుకుంటావని ఉంది రక్షణ పోగొట్టుకుంటావుంది లేదు బ్రదర్ ఒకసారి రక్షణ పొందితే నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని అంటున్నావా అట్లా లేదు వాక్యం నీ పిలుపును నీ నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలా నిశ్చయం చేసుకోవాలంటే స్టెబిలైజ్ పర్ఫెక్ట్ సెక్యూర్గా చేసుకోవాలా నీ రక్షణ అనుభవాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలా ప్రేరీగా చేసుకుంటూ ప్రతిరోజు నీ యొక్క పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవాలా రక్షణ పొందిన నువ్వు ఈ రక్షణ అనుభవాన్ని నిశ్చయం చేసుకోవాలి లేకపోతే దాన్ని పోగొట్టుకుంటా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కాబట్టి మెంటల్ ప్రాబ్లం ఒక వ్యక్తికి రావచ్చు ఇంకొక వ్యక్తికి రావచ్చు ఒకేసారి అంతమందికి రాదు కాబట్టి అది మెంటల్ ప్రాబ్లం కాదు వాళ్ళు కండరా చూస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ మూడు విషయాలు మనం ధ్యానించాలా ఆయన సజీవుడు అన్నదానికి ఈ మూడు కారణాలు మనకి సరిపోతాయా నాలుగవ కారణం కూడా అవసరం కదా నాల్గవ కారణము నీవే నీవే ఆ నాలుగవ కారణం ఇవ్వచ్చు నేనే దానికి నిదర్శనం నేనే దానికి సాక్షిని నా ప్రభు సజీవుడు ఆయన నాతో పాటు నివసిస్తున్నాడు నా తిరిగి రానై ఉన్నాడు అని నేను ధైర్యంగా చెప్పగలగల అదే కారణం చిన్ననాటి కాలం నుంచి యవన కాలం వరకు భయంకరమైన రోగంతో నేను బాధపడ్డాను దాంతో నా చదువు అంతా చెడిపోయింది శరీరం అంతా కుండడు నాకు అలర్జీతో ఆ రోజులలో సిక్స్టీ స్థాయిలో డాక్టర్స్ ఏ మందులు లేవు ఆ అలెర్జీకి పుండన్నయ్యి భయంకరంగా రక్తం కారేది అందులోంచి చీము వాసన నా దగ్గరికి ఎవరు రాకపోయేవారు చిన్నప్పటి ఇంటర్మీడియట్ తర్వాత ఆ రోగం నేను రెచ్చిపెట్టి వెళ్ళిపోయాను ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా మా తల్లిదండ్రులు ఏ డాక్టర్ నన్ను స్వస్తపరచని చెప్పాడు ఒక్కటే డాక్టర్ స్వస్థపరచగలిగింది ఆయనే నా ప్రభు ఏ డాక్టర్ వలన స్వచ్ఛత కలిగనిది ఒకటే డాక్టర్ ద్వారా స్వస్థ కలిగింది ఆయన పేరే ప్రభు అయిన ఏ అది నేనే సాక్ష్యం ఇస్తున్నా ఆయన సజీవుడని ఆయన సజీవుడు కాకపోతే నాకు స్వస్థత రాకపోయాడు ఆయన సజీవుడు కాకపోతే నాకు నిరీక్షణ లేదు నాకు రక్షణ అనుభవం లేదు ఆయన తిరిగి రానయోడని నేను ధైర్యంగా చెప్పలేను మనమందరం ఇంతసేపు ఈ రీతిగా కూర్చోక పోలిపాలం కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ ఆయన సజీవుడు అన్న దానికి నిదర్శనం మీరే దానికి సాక్షులు మేమే దానికి సాక్షులం అని ధైర్యంగా చెప్పే కాలంకి మీకు సిద్ధపడాలా అరవడి కృపా బాక్య దేవుడు మీకు అనుకరించాలనేసి ప్రార్థన చేస్తాం ఒకసారి కనుక ఇస్తాం పరుశు దేవా మీకు అందాలన్న సర్వనతడా సమస్త సృష్టికి మూలకారకడదేవా ఆది సంబూతుల దేవా నీకెంత బదలాదు అదృశ్య దేవుని స్వరూపమైన ప్రభావ మీకెంత బదలాదు ఈ యొక్క పునరుద్ధరణ దినమైన ప్రభావ బిడ్డలు మీ గురించి ధ్యానిస్తున్నది నైనా కానీ మీరు మా మాట్లాడుతున్నారు ధ్యానించడం సరిపోదు సువార్తని డిఫెండ్ చేసుకుంటే కాలానికి మేము సిద్ధపడుతున్నాం ప్రపంచమంతట విశ్వాసాన్ని అటాక్ చేయాలన్న దుష్టుడు ఎంతగానో పనిచేస్తున్నాడు ప్రవ్వ మతపరమైన జీవితంలో మేమందరం కొట్టుబాటుతున్నాం ఇవి ధ్యానించే అవకాశం లేదు ప్రకటించే అవకాశం లేని కాలంలో మేము ఉంటున్నాం వారు అనేక పర్యాలు మమ్మల్ని అటగిస్తూనే ఉన్నాడు ఆయన కానీ ప్రవ్వా మీ బిడ్డల పట్ల మీరు ఎంతో ఆసక్తి కలిగి ఎంతో జాలి దయగలిగి మీరే ఈ యొక్క మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు బాగునాలు మీరు సమాజంలో లేరు మేము అక్కడ వెతకం మిమ్మల్ని మీరు సజీవులు అని మేము సాక్ష్యం ఇస్తున్నాం బైబులంతటా ఎన్నో సాక్ష్యాలను మీరు చూసినాం ప్రవ్వా మీరు మీ యొక్క పునరుద్ధన శక్తిని మా జీవితాలలో మీకు అనుగ్రహించిన దాన్ని మీకు ఎంతో వల్ల ఆ శక్తిని మేము ఇద్దరం నుంచి ఆ బలాన్ని మేదం నుంచి మా జీవితాలలో మేము వాడుకోవాలి ప్రవ్వా ప్రతి విషయంలో భయము ప్రతి విషయంలో బాధ ప్రతి విషయంలో చింత ప్రతి విషయంలో దుఃఖంలోనే క్రైస్తవ జీవితం ఇచ్చుకుంటుండ్రు ప్రభు కానీ మీరు సజీవులు అన్న విషయం మీరు మాత్రం మాట్లాడుతున్నట్టుగా వచ్చి అది మీరు కాబట్టి మేము దేని విషయంలో చింతించం దేని విషయంలో బాధపడము దేని విషయంలో కూడా భయపడము రెట్రీమ్ లివెత్ అని యుయా ప్రతి చోట మీ యొక్క సువార్తను మేము ప్రకటించాలా క్షేమైన ఆహారం కొరకు మేము చాలా కష్టపడుతున్నాం ఈ లోకంలో ఆహారం మీరే ప్రవ్వ మీ కొరకు ఈరోజు నుంచి మేము కష్టపడాలా మీ వాక్యం కొరకు మేము కష్టపడాలా మీ వాక్యం అని సత్యాన్ని నేను మా కాలము మేము ముగించుకోకముందు మీ మేము సాక్షిగా జీవించాలా మీరు సజీవులు అని అనేట్ల మేము ప్రకటించాలా రుజువు మా జీవితాల ద్వారా మీకు మాదిరిగా జీవిస్తూ క్రీస్తుని పోలి నడుచుకొనొచ్చు క్రీస్తుని ధరించుకున్న జీవితం కలిగి వింటున్న వాక్యాన్ని మర్చిపోకుండా దాని ప్రకారంగా జీవించాలా అనూపూర్వకంగా ప్రకటించాలా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వ ఈ సంఘ ఆశ్రయించండి వారి అక్కర్లు కొరతలు తీర్చండి ప్రవ్వ ఇందు మనసుతో సేవించి ప్రేమించి బిడలుగా తయారు చేయండి వినయంతో భయభక్తులతో ప్రీతికరమైన సేవ ఈ సంఘస్థులు చేయాలనే సేపడండి ప్రవ్వ ఈ సంఘంని చూసి అనేకులు ఈ దేవుడు గొప్ప దేవుడు అనే సాక్ష్యము ఈ ప్రాంతంలో మారు రోగాల ప్రవ్వ అటువంటి సేవకులను ఈ సంఘం నుంచి లేవనెత్తామని సంఘ కాపరి గురించి ప్రార్థిస్తున్నాం ఆ కమిటీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావా కమిటీ మెంబర్స్ గురించి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ గురించి సలహాదారుల గురించి ప్రత్యుల గురించి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా యవనస్థల గురించి బిల్లల గురించి చిన్నపిల్లల గురించి ప్రార్థిస్తున్నాం ప్ర వారి చుట్టూ యొక్క ఏండి వేయండి ప్రవ్వ మీ జ్ఞానమందు వరదలు లాగా సేపడండి ప్రవ్వ మీ యొక్క విశ్వాసం లో ఎదుగులాగానే మిమ్మల్ని వాళ్ళు ఇతరులకు చూపించాలా ఎటువంటి ప్రశ్నేషన్ విశ్వాసానికి తగినవి వాటిని డిఫెండ్ చేస్తుండే బిడల్గా ఈ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం సంఘాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఎంతో సమీపం గుంటుండగా ప్రవ్వ మా పన్ను మేము త్వరగా ముగించుకోవాలా అక్షయమైన ఆహారంతో ప్రయాసపడాలా అన్నిట్ల మీ చేత నడిపించాలా అటువంటి సేవా జీవితంలో ఈ సంఘాన్ని నడిపించి మీరు మహింపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి అనవీయ